కూర్చున్నా సిస్టమ్ మీద కూర్చొని పనిచేస్తున్నా ఎవరిదనా పెద్ద అది స్టార్ట్ చేస్తామా నూట్లో పెట్టండి ప్రెజరాడు అనా నూట్లో పెట్టన్నా ఓకే ఓకే రైట్ థ్యాంక్ సరే బ్రదర్ ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వన్నా నిసయ అబ్రహాం నిసాక్ యాకోబ్ల గొప్ప దేవ కృపమయడానికి నీకేస్తుతాలు అర్పించుకోవడమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు నైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవా పరిశుద్ధి మహోన్నతులకు తండ్రి నీకే వన్నాలిసయ్యా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్నమైనా నాయన ఇసు ప్రభా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగరించి మంచి శక్తిని బలాన్ని మాకు అనుగ్రించినారు మేము పో స్థలాలందరిలో ప్రభావ మీరు మాకు సమాధానం అనుగ్రించినారు దాన్ని నీకు వన్నాలిస్ అయ్యా నీకే కృతజ్ఞత అస్తుతులు అర్చించుకుంటున్నాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహాేశ్వరి మీ యొక్క యుగంలో నీకే కలుగును కాక నా దేవ నా తండ్రి ఈ యొక్క మధ్య కనే సమయంలో ప్రభా మీ యొక్క వచ్చినాం ప్రభా మీరు మధ్యను మాట్లాడండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం దయించేయండి మా హృదయాలను సరిజైన ప్రభావ మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధత మేము కలిగి మీరు జీవించాలా పరిశుద్ధులు ప్రభావ మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా ప్రతి దశలో ప్రభావ మీకు అంగీకారంగా మీరు జీవించాలనే సాయపడమే ప్రాధిష్టమైన ఇక ఆరదంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు నూతనమైన పరిషదార్త్మ అభిషేకం మాకు అనుగరించండి వాకిందరూ మాట్లాడండి వాటి ద్వారా మైంపొందండి ప్రతి ప్రార్థనకు మాకు జవాబు తెచ్చేయండి రానవేళ త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిషద నామం ప్రార్థించిన నామకండి ఆమెన్ ఒక పాట పాడే పని అయితే పాడండి బ్రదర్ ఎన్ని యుగాల కైనా ఆరాధ్య దైవ ముని వేననీ గల చాటేదా తిని కీర్తి నే చాటెద ఎన్ని యొగాల కైనా ఆరాధ్య దైవ ముని ళ మె తిని కి తినే చాటేద నరేడా సయ ఆకాశ గగనాలను నీజే కొల చివీ ఆకాశ గగనాలను నీజే కొల చివీ शून्य मुलो ये भूमिनी प्रेलाड दिसिना नायसैया शून्य मुलो ये भूमिनी प्रेलाड दिसिना नायसैया नीके मंदनम नीके मंदनम ీకే వందనం నీకే వందనం నరడా నాయసయ్యా ఎన్ని యుగాల కైనా ఆరాధ్య దైవ ముని వేణీ గళమె కెట్టి నే చాట ముద్రాలకు నీవే ఎల్లలు వేసి తివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసి తివి జలములలోబడినే వెళ్ళిన నన్ను మిచేయవు నా జలములలో బడినే వెళ్ళిన నన్నేమి చేయవు నాయసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నరేయుడా నాయసయ్యా ఎన్ని యుగాలకైనా ఆ రాజ దైవము నీవేనీ గళమె తిని కీర్తే చాటద శియోను శిఖరాగ్రాము నీ సింహాసనమాయనా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏసయ్యా సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏసయ్యా నీకే వందనం సారీ నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నాయస్తయ్యా ఇన్ని గలకైనా ఆరాధ్య దైవము నీవేనీ గళమె తి నీ కీర్తినే చాటెద విడవ నను ఇడై నను పడిపోకుండా కాయ రక్షక విడవవు నను ఇక ఎన్నడై నను పడిపోకుండా కాయు రక్షక పడిపోవు వారెల్లరిలీ లేపెడువాడవు నీవే ప్రభు పడిపోవు వారెల్లరినీ లేపెడువాడవు నీవే ప్రభు విడువవు నను ఇక ఎన్నడై నను పడిపోకుండా కాయు రక్షకా ప్రభువా నీ కవిదే మారులు పడు సమయములు ప్రభువాణి కవి దేయుడనై పలు మారులు పడు సమయములు ప్రిమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకేతి ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకేతి విడువవు నను ఇక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక విడువవు నను ఇక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక ఆదము అవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను దము అవ్వలు ఏ దినులో ఆశతో ఆజ్ఞను మీరినను శిలువకు ఛాయగ బలి నర్పించి ప్రియముగా ఈ మోచించితివి శిలువకు ఛాయగ బలి నర్పించి ఈ మోచించిటివి విడువవు నన్ను ఇక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక విడువవు నన్ను ఇక ఎన్నడై నను పడిపోకుండా కాయురక్షక మా శక్తియు మా భక్తియు కాదు ఇలాలో జీవించుట ప్రభువా మా శక్తి మా భక్తి కాదు ఇళ్ళలో జీవించుట ప్రభువా మెల్లగని చల్లని నీ ఆత్మాను సగితీవి అల్లెలు యాని చల్లని చల్లగ నీ ఆత్మాను సగితీవి విడవవు నను ఇక ఎన్నడై నను పడిపోకుండా కాయురక్షక పడిపోవు వారెల్లరినీ నేపెడువాడవు నీవి ప్రభు పడిపోవు వారెల్లరినీపెడువాడవు నీవి ప్రభు విడవవు నన్నిక ఎన్నడై నను ఓకే బ్రదర్ ప్రార్థిస్తామా పరిశుద్ధ బగు తండ్రి మీకు వనాలనైనా పోలు అనేక పర్యాలు మాకు విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు క్రీస్తుని పోలి నడుచుకోమన్నారు నైనా నన్ను పోలి నడుచుకోండి అన్నారు మళ్ళీ అటువంటి పోలిక అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీరు మనిషిని సృష్టించినప్పుడు నిర్మించినప్పుడునైనా కాబట్టినైనా మీ యొక్క తనుమలే స్వరూపము మీ యొక్క పోలిక ఇది అర్థం కాక తండ్రి మళ్ళీ అనేకులు తండ్రి మేమందరం మీ స్వరూపంలోనే ఉన్నాం కానీ మీ పోలికలు లేం అందుకే ఈరోజు ఈ లోకము ఇంత భయంకరంగా దిగజారిపోయింది తండ్రి మీ పోలికలు నింటే ఈ రీతి ఉండకపోయేది ప్రవ్వ కాబట్టినైనా మమ్మల్ని అందరినీ మీ యొక్క పోలికలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం అవును ప్రవ్వ ఈ విషయాలన్నీ మీరు అనేక పర్యాలు మాకు జ్ఞాపకం చేస్తున్నారు కానీ మేము వాటిని నిర్లక్ష్యం చేసినాం వాటిని సరిగా పట్టించుకోలేకపోయినాం ప్రవ్వ కానీ ఇప్పుడు వాటికి మేము ఓ రజతను మళ్ళీ మా యొక్క చెవులని విప్పుతున్నాం తండ్రి వాటిని మేము వినాలని ఆశపడుతున్నాం ప్రవ్వ ఓ ప్రవ్వ మళ్ళీ మా స్వస్థపరచండి నైనా వాటిని వినులాగన వాటిని స్వీకరించేలాగన వాటి ప్రకారంగా జీవించలాగన మాకు జ్ఞానం అనుగ్రహించండి ఆసక్తి అనుగ్రహించండి కృపా ఇంబడి కృపా మాకు అందరికీ అనుగ్రహించండి బ్రదర్ సిస్టర్స్ని అందరినీ వింటున్న వాళ్ళని ఆశ్రయించండి జాగ్రత్తగా విని వీటిని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని ప్రయత్నించాలి ఎందుకంటే క్రైస్తవ జీవితము ప్రవతన్ మళ్ళీ అనుభవపూర్వకమైన జీవితం అని అనేక పర్యాలు జ్ఞాపకం నేడే మీరు తీర్మానించుకోండి అన్నారు ప్రభా అనేక పర్యాలు అవును ఈ దినం మీరు దేవుని యొక్క మహిమను చూడబోతున్నారు అన్నారు ప్రభా అవునైనా ప్రతిదీ అనుభవపూర్వకంగా చూడాల్సిన ఈ క్రైస్తవ జీవన విధానం తండ్రి దాన్ని ఆచారబద్ధం చేసి ప్రభా మతానికి అంటుబట్టినారనైనా కానీ వాటి నుంచి మీరు మామూలు బయటికి తీసుకొచ్చినందుకు వందనాలు కాబట్టి ప్రతి మనిషిని మేము ప్రేమించాలా ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరగాల ఆ యొక్క జ్ఞానం మాకు అనుగ్రహించండి మనుషులు ప్రభ మా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మేము క్షమించాలా అటువంటి గుణం అనుగ్రహించండి అవును ప్రభా ప్రతి ఒక్కరిని మేము క్షమించాలా ఎవరి గురించి కూడా మేము అసూయపడద్దు తండ్రి ఎవరి గురించి కూడా ప్రభ మేము అసహ్యపడద్దు అయినా మీకు అది లేదా ఆ గుణం కాబట్టి మీ పోలికలో ఆ లేవు ప్రవ్వ మేము ఆ పోలికలో ఉండలాగ నడిపించండి కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం ప్రవ్వ సమర్థవంతమైన వాక్ అన్న గురించి అందులోని అనేకమైన విషయాలు మీరు మాకు చేస్తున్నారు ప్రతి వాక్కు దాని అది ముగించుకొనే తిరిగి మీ సన్నిధికి వెళ్తుంటే ఇప్పుడు అది ఈ లోకంలో ఉంది ఆ వాక్ దినం ఈ వాక్కు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మీ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రవ్వ అవునైనా వాటితో పాటు మేము కూడా వెళ్ళిపోతాం మీ దగ్గరికి ఆ దినం కొరికి ఎదురు కాలం లేదని మేము విశ్వసిస్తున్నాం నైనా ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి అన్ని ప్రవచనాలు మీ యొక్క రాకలను సూచిస్తున్నాయి గొరపిల్ల వివాహాన్ని సూచిస్తున్నాయి మేము ఆ వివాహానికి సిద్ధపడాలా నీకులను సిద్ధపరచాలా దేవుడి గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆవును కూడా ఏ మతస్తుల గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రతి క్షణం మిమ్మల్ని మేము చూపిస్తూ ముందు పోయే తయారు చేయమని నడిపించమని ఏ సుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అటుపోయిన వారం మనము సమర్థవంతమైన వాక్ అన్న అంశం గురించి కనీసం ఒక నాలుగు గంటలు నాలుగు అంశం నాలుగు పార్ట్స్ ధ్యానించినట్టు మనం చూస్తున్నాం ఆ రికార్డింగ్స్లో చూసినండి నిన్న సాయంత్రం కాబట్టి పోయిన వారంలో మనం చూసిన విధానంగా అది మూషేకి సంబంధించిన విషయాలు నేర్చుకున్నాం మనం మూషే ఆయన జీవించిన విధానం ఏ రీతి ఉంది దాని తర్వాత ఎటువంటి రోషం కలిగిన వాడు తన సహోదరుల పట్ల అన్న విషయాన్ని మనం చూసినాం అక్కడ తన సహోదరుడు అని తెలుసుకున్నాక ఏం చేశాడు ఐగుప్తిని చంపినట్లు మనం చూస్తాం కాబట్టి చూడండి తన సహోదరుని రక్షించాలా అది క్రైస్తవ గుణగణం అది యేసుప్రభు యొక్క గుణగణం శిలో మీద తను వెరలాడుతున్నప్పుడు తలని చితకగొట్టినట్లు మనం చూస్తాం అంటే శత్రువుని చితకగొట్టేండి శత్రుని ఓడించండు ఓడించి తన బిడ్డల్ని రక్షించుకుండు తన సహోదరులను రక్షించుకుండు అదే ఆత్మీయమైన విధానం కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోవడం అన్నప్పుడు విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ మూషేలో ఆ గుణగణం ఎప్పుడైతే తను ఇస్రాయలేడని తెలుసుకున్నాడో ఆయనలో ఎక్కడ మార్పు వచ్చింది మనం అంతే అంతరంగ మందు యూదులుగా అసలైన యూదులు క్రైస్తవులను బైబుల్ సెలవిస్తుంది అసలైన ఇస్రాయల్ పేర్లు క్రైస్తవులను సెల్లవిస్తుంది బైబుల్ ఎప్పుడైతే నువ్వు అది గ్రహించగలవో నీలో ఎక్కడైనా మార్పు నీ సహోదరులు నశించుకోవడం మీకు ఇష్టం లేదు మోసక రీతికి లేకుండే అందుకే తన సహోదర నిమిత్తమై ఒకరిని చంపినట్టు మనం చూస్తాం దాని తర్వాత ఆయన మనం చూస్తున్నాం పారిపోయినాక తను మిథ్యానో ప్రాంతానికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవడము తన గృహాన్ని స్థిరపరిచింది ఆశ్చర్యం ఏంటంటే పై వాళ్ళంతట్లు ఎక్కడ కూడా తన భార్య గురించి తన పిల్లల గురించి చూడం తనకి ఇద్దరు కుమారులు అనుకుంటారు ఎవరైనా కరెక్షన్ చేయండి నేను తప్ప చెప్తే తనకి ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారుల గురించి కూడా ఎక్కడ చూడడం మనం బైబిల్ అంతటా నాకు అది బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇంత గొప్ప దైవజనుడు సృష్టిలో అంత గొప్ప దైవజనుని నేను ఇంకా ఎవరిని చూడలే ఒక ప్రభు తప్ప ప్రభుత్వం మనం పోల్చలేం కదా మోసేని మోసేనే సృష్టించిన వాడైనా ఆయనను పుట్టించిన వాడు అసలు ప్రభు కంటే తక్కువ గలవాడు కానీ మనుషులలో అటువంటి వాడు ఒకడు లేడు ఇంతవరకు పుట్టలే ఎందుకంటే ఆరు లక్షల మందిని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురావడం అంత సునాయాసమైన మాటనా ఎంత కష్టపడిండాలా అందులో ఎంతో మంది తిరుగుబడతనం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా జన ముఖ్య ఆ వ్యక్తి ఈయనకి వ్యతిరేకంగా తిరిగినట్లు మనం చూస్తాం ఎన్నిసార్లు మోసేకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు యహో షోకి వ్యతిరేకంగా మాట్లాడితే మనం చూస్తాం జేసన్ అనే వ్యక్తి మూషేకి అంటే ఈయన పడదు కానీ మూషే మనుషులందరూ పన్నెండు గోత్రికల పెద్దలందరూ వ్యతిరేకమైనా కూడా అన్నిటినీ సహిస్తూ అన్నిటినీ భరిస్తూ ఆ అరణ్య మార్గం నుంచి అందరినీ తీసుకొని పస్కా పండగ మూషే ద్వారా ఆరంభమైంది నేను ఏ పండుగనైనా నమ్ముతానంటే అదొకటే పండుగ నమ్ముతా పస్కా పండగ ఎందుకంటే ఆ పండుగ మన ప్రభుకే సాదృశ్యం ఏ పండుగైనా కానీ మన ప్రభుకే సాదృశ్యం కానీ అస్సలైన పండుగ ఇదే ఎందుకంటే పస్కా పండుగ ఆయన మరణాన్ని సూచిస్తుంది ఆయన మన కొరకు మరణించకపోయింటే మనమందరం నశించిన ఖచ్చితంగా అక్కడే ఉంది దేవుని యొక్క ప్రేమ ఎవరు నశించిపో దానికి అందుకని పస్కా పండుగ రూపకంగా ప్రభు మనకి బయలుపరచబడ్డాడు పస్కా పశువులాగా నేను ఏదైనా పండుగని సంపూర్ణంగా నమ్ముతాను అంటే పాటించను ఏ పండుగలు కూడా ఎందుకంటే అవన్నీ మన ప్రభుల్లో నిర్వర్తించబడ్డాయి ముగించిపోయినాయి కాబట్టి నేను ఏ పాటించాను పండుగలు ప్రతి పండుగ నీడ వంటిదని బైబుల్ సెలవిస్తుంది కొలసలు రాసిన పత్రికలో కాబట్టి నేను నీడను వెంబరించాను నిజ స్వరూపాన్ని కాబట్టి ఆయన గుణగణంలోనికి మనం తయారు కావాలా ఆయన మోషిని చిన్నప్పటి నుంచి సిద్ధపరిచిండు అది నేను మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు సేవా జీవితంలో అనేకలు సేవ చేస్తున్నారు కరెక్టే ఎందుకు చేస్తారు అనేది డిఫరెంట్ ఇష్యూ ఏదో సాక్ష్యం ఉంటుంది కరెక్టే ఖచ్చితంగా ఉంటుంది ఒక సాక్ష్యం ఇప్పుడు తండ్రి పాస్టర్ ఉంటాడు కుమారుడు ఆటోమేటిక్గా పాస్టర్ అవుతున్నాడు అంటే వాడు తెలియదు మా తండ్రి అండి నేను అవుతున్నాను అంటాడు అది కరెక్ట్ కాదు కదా తండ్రి కూడా ఏం చేస్తాడు ఆయన కష్టపడి చర్చ కడతాడు ఎంతో ఆస్తులు సంపాదిస్తాడు చర్చికి అవన్నీ వేరేవానికి పోవద్దని కుమారునికి కుమార్ రాశి చేస్తాడు నా తర్వాత నా కుమారడే పాస్టర్ అంటాడు అది రాంగ్ విధానం ఎందుకంటే ఇది శారీరకమైంది కదా కాబట్టి మనం అట్లుండమన్నట్టు చర్చ కట్టినప్పుడు చర్చ వరకు ప్రయాసపడ్డప్పుడు దాన్ని ఎవరికో వరకు అప్పగించేస్తాం రెండు చర్చలు నేను అప్పగించినట్ల గతంలో ఈరోజు చాలా పెద్ద చర్చలు అవి నేను పోనే లేదు అక్కడికి ఎందుకంటే ఆడబోతే మళ్ళా నన్ను పొగుడతారు ఇక ఈ బ్రదర్ వల్లనే ఈ చర్చ ఇటు నిలబడింది అంటే అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే మనిషి వలన చర్చ ఎప్పుడు నిలబడదు మనం ఏదో కష్టపడడం కాబట్టి చర్చ నిలబడదు మనం కర్తవ్యం నెరవేర్చినాం అంతే మన కర్తవ్యం నెరవేర్చడం కానీ చర్చ నిలబెట్టేవాడు ఆయననే ఎందుకంటే ఆయన శరీరం కదా నివ్వబడివి అనే చేత నిలబెట్టడానికి ఆశ్చర్యంగా ఉంటుంది చాలామంది ఫాస్తర్స్ చెప్తుంటే నేను నిన్న నేను కష్టపడి రక్తము కార్చి చెమటోడ్చి ప్రాణం పోయినంతగా ఈ చర్చని ఘటన అనగానే ఏసు ప్రభుకి ఏసు ప్రభు స్థానాన్ని నువ్వు తీసుకున్నావు అట్లా చెప్పొద్దు మనం ఎప్పుడు చెప్పద్ది ఇది మనం చెప్పాలి ఆ ఇది చాలా తప్పు తలంపు ఎందుకంటే ఆయన మహిమను దొంగలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు మనం ఎందుకంటే అవన్నీ నెరవేరుతూనే మాత్రం ఇది సమర్థవంతమైన వాక్ అంటే నీ నోటి నుంచి వచ్చే వాక్కు రక్షింపబడ్డ వాడివి పశుధాత్మాభిషేకం పొందుకున్న వాడివి నీ నోటి నుంచి వచ్చే వాక్కు నెరవేరుతూ ఉంటుంది కానీ ను దూషిస్తే అది నెరవేరుతుంది కానీ ఆ దూషింపబడ్డ వాడు రక్షింపబడితే వాడి నీకు రాదు కార్యం అర్థం చేసుకోండి అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టినప్పుడు విషయం ఒకసారి నేను జ్ఞాపకం చేసినా నువ్వు రక్షింపబడ్డావు నీ నోటి నుంచి మాట వస్తుంది కానీ ఆ పిల్లవాడు రక్షింపబడలేదు అందుకు వాడి కార్యం వాడి జీవితమంతా వ్యర్థమైపోతుంది వాడు ఒకవేళ రక్షింపబడ్డవాడైతే గొరపిల రక్తం అయిన చుట్టూ ఉంటుంది శిక్ష నీ నీ ఏమంటాము నీ షాప వచ్చినాలు నీ శాప వచనాలు ఆశీర్వచనాలు అతని జీవితంలో బిడ్డ జీవితంలో కాబట్టి మంచి పేరు సంపాదించుకోవడం బహు ప్రాముఖ్యమైన విషయం మనము మోసే జీవితం నుంచి నేర్చుకుంటున్నాం ఎన్నిసార్లు మనం ధ్యానిస్తాము మోసే ఆ యొక్క మండుచున్న పొద దగ్గర దూరం నుంచి చూసి ఆశ్చర్యంగా ఉంది ఇది అని దాని దగ్గర పోయినాడు కానీ ఏం జరిగిందో మీకు తెలుసు అక్కడ ఆ పొద మండుతున్నప్పుడు ఈయన అక్కడ పెట్టాగానే మూసే మూషే అని రెండుసార్లు గెలుస్తారు దేవుడు ఎప్పుడు కూడా మూజస్ మూజర్స్ అని పిలిచినప్పుడు ఏమైంది ఆయన ఎవరు గెలుస్తున్నారు నేను ఏమైతే మండ చిన్న పోదా ఆశ్చర్యంగా ఉంది కాలిపోతలేదు పోదా అని ఎవరు పిలుస్తున్నారు అన్నప్పుడు విధ చూపించాం చూడండి ఎవరు ప్రభు నువ్వు అంటే ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం నీ చెప్పులు అన్నాడు కాబట్టి నీ చెప్పులు పీపే అన్నప్పుడు మనం దాన్ని ఏ రీతిగా అర్థం చేసుకుంటాం ఎన్నిసార్లు ధ్యానిస్తాం కదా వాక్యాన్ని ఒకసారి చూడండి నిర్గమా కాండము మూడవ అధ్యయము ఐదవ వచ్చనం అందుక అందుక ఆయన దగ్గరకు రావద్దు చూడండి నీ పాదముల నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చూడండి ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాల పదాల్లో ఇది ప్రదేశం ఇది పరిశుద్ధ ప్రదేశం కానీ పరిశుద్ధ స్థలం కాదది నువ్వు ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం నువ్వు ఉన్న స్థలం కానీ పరిశుద్ధ స్థలము దేవుని స్థలం పరలోకం అది నీ హృదయంలో ఉంది పరిశుద్ధ స్థలం కాబట్టి నీవు ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అంటున్నాడు అంటే తక్కినంత స్థలం అంతా కాదన్నట్టు అందుకు నువ్వు కాబట్టి చెప్పులు అన్న అంశము మనం ఎందుకు ఎన్నోసార్లు ధ్యానించుంటాం ఎందుకు చప్పులేసుకోవాలి ఎందుకు చొప్పులేసుకోవద్దు అన్నాడు చెప్పులు ఉదాహరణకి భూమి శపితమైంది కాబట్టి చెప్పులేసుకుంటాం అది శపితమైంది కాబట్టి అది నీకు ముళ్ళ తప్పులను గచ్చపదలను మొలిపించి అన్నాడు దేవుడు ఎప్పుడు శపించినాక నీ నిమిత్తమై ఆదాంతో మాట్లాడుతున్నాడు నీ నిమిత్తమై భూమి శపించబడింది కాబట్టి అది నీకు ముళ్ళ తుప్పలను గచ్చ పొదులను అక్కడ చెప్తుండూ సర్పంలి తీల గురించి ఆదాంతో మాట్లాడుతున్నాడు అది నీకు ముళ్ళ తుప్పలను గచ్చ పొదులను మొల్చును అంటే నువ్వు బ్రతికినంతకాలం అది నేను గుచ్చుకుంటాయి అందుకే చొప్పులేసుకో శతమైన భూమి ముళ్ళ పొదులను గచ్చ కాబట్టి ఆ శాపము ఆ పాపము నీలోకి ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు చెప్పులేసుకోక తప్పదు చెప్పులేసుకోకుండా ఏమైతే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా ఊర్లలో చూస్తావు చెప్పులు లేకుండా తిరుగుతారు మనుషులు ముళ్ళు గుచ్చుకుంటే తీసేసుకుంటుంటారు కొన్నిసార్లు అట్టనే ఉంటాయి అవి ఆనలాగా అయిపోతాయి కొన్ని గట్టి రాయిలాగా అయిపోతుంది సర్జరీ చేసి కట్ చేసి తీసిన లోపలు ఉంటుంది అట్టనే ముళ్ళు యూట్యూబ్లో ఉన్నాయి వీడియోస్ కొయ్యకుండా ఆ ముళ్ళుని ఎట్లా బయటికి తీయాలని సూది పెట్టి తీస్తారు కొంతమంది సూది కూడా పెట్టకుండా ఎట్లా తీయాలా దానంతట అదే బయటికి వచ్చేలాగానే ఏం చేయాలా అట్లాంటి యూట్యూ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో అవి చూసుకొని మనము ముందుగానే తీసేస్తే భవిష్యత్తు ఆనలాగా కాదు ఆన అయిందంటే బహు భయంకరమైన నొప్పి ఉంటుంది డాక్టర్ అంటాడు అది ఫుల్ ముద్రాలా ఆపరేషన్ చేస్తాం అయినా కానీ వస్తానే అంటాడు అయితే ఒక దశలో దేవుడు చెప్పులు వేసుకోమంటాడు ఇంకో దశల్లో చెప్పులు విప్పమంటాడు ఈ విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకున్న పోయిన పోయినసారి ఉదాహరణకి చూడండి ఈ నీవు ఉంటున్న స్థలము పరిశుధ ప్రదేశము అన్నప్పుడు నువ్వు అక్కడ చెప్పులు విప్పితే ఏమవుతుందంటే నువ్వు కూడా పరిశుద్ధంగా మారిపోతావు కనెక్ట్ కాంటాక్ట్ కాబట్టి ఆ స్థలము పరిశుద్ధంగా మారింది కాబట్టి పరిశుధ ప్రదేశం కాబట్టి నువ్వు చెప్పులు వేసుకుంటే నీకు పరిశోధన రాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకో తెలుసా చెప్పులు అన్న విషయాన్ని మనం జేమ్స్ రామ్ నంబర్స్లో ఎప్పుడైనా వెతకండి మీకు టైం ఉంటే మీరు అవి నేర్చుకోవాలి ఎందుకంటే నేను జేమ్స్ రామ్ నెంబర్స్ నుంచి ఎన్నిసార్లు మీకు రిపీటెడ్గా చెప్తూ ఉంటాను నేను మీరు చూస్తలేరు జేమ్స్ రామ్ నంబర్స్ బహు ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి నేను ఎన్నో ఉదాహరణకి చెప్పులు అన్నప్పుడు నీ నడవడికి సాదృశ్యం చెప్పులు వేసుకున్నాను బయటికి వెళ్ళేది తర్వాత ఎంత కాలంగా నడుస్తున్నా చెప్పులు వేసుకొని నేను ఒకసారి జోక్ చేస్తా ఉంటాను మా ఇంట్లో మా మిస్సెస్తో నా దగ్గర ఒక చెప్పులు ఉన్నాయి బాటా ఏమంట వినిపిస్తున్నావు కదా నా వాయిస్ వినిపిస్తున్నా వినిపిస్తుంది బాటా షూస్ దాంట్లో ఒకసారి నేను ఆఫీస్ పని మీద వదిలిసాకపోతే అక్కడ ఒక బాటా షూ కంపెనీలో చెప్పులు కొన్నా ఆ చెప్పులు ఎప్పుడు కొన్నానంటే దగ్గర దగ్గర రెండు వేల నాలుగో ఏమో అనుకుంటా రెండు వేల ఐదో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఉన్నాయి ఆ చెప్పులు నాకు అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర పది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలునే ఆ చెప్పులు అరిగిపోతలేవు మా భార్యకి విరక్తి వచ్చేసింది ఒకరోజు నేను వాటిని పడేస్తా అంటుంది మనం ఇతా ఆలోచిస్తాం చెప్పులు ఉన్నాయి కదా చెప్పులు బాగా అయిపోతాయి ఎందుకు పడేయాలా కానీ వాళ్ళ విధానం ఒకటి ఉంది నాకు బాగా అర్థమైంది ఎందుకు పడేస్తా అంటుంది దానికి పదిహేను సంవత్సరాల చరిత్ర ఉంది చెప్పులకి పదిహేను ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది నిన్ను వెంటాడుతుంది పనికిరాని పదిహేను సంవత్సరాల చరిత్ర అంటే ఎట్లుంటుంది వినడానికి మూసే నువ్వేసుకున్న చెప్పుల చరిత్ర నలభై సంవత్సరంలో అరణ్యంలో తిరిగిన ఆయుగుప్తులు తిరిగిన చెప్పులవి ఆ చెప్పులతో నువ్వు ఎన్నో యుద్ధాలు చేసినావు ఎంతో మందిని ఓడించినవు రాజులని గతంలో ఆయా ఇథియోపియా ఇంకా రకరకాల రాజును అడగించినవు నువ్వు ఐగుప్తులో రాజకుమారు ఉన్నప్పుడు సైన్యాధిపతి ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని చంపినావు ఏమేమో తప్పిదములు చేసినావు విగ్రహాలను పూజించినావు వాటికి పెట్టిన వాటిని తిన్నావు నువ్వు ఎంతమందిని వ్యతిరేకించినవు నేను పూజించిన తండ్రికి తెలియకుండా ఎన్నో తప్పిదములు చేసినావు నువ్వు నరహంతకునిగా ఆ చెప్పులకు చరిత్ర ఉంది మోషే నువ్వు అటువంటి చెప్పులు వేసుకొని నా దగ్గరికి వస్తే నేను నేను ఎట్లా కాబట్టి చూడండి గుణగణము చాలా ప్రాముఖ్యమైంది సేవలో నాకు ఏదో పరిశుధాత్మ వచ్చేసింది నాకు సదువు ఉంది నేను చదవగలను బైబుల్ నేను వాట్యం చెప్పగలను నాకు ధైర్యం ఇచ్చింది దేవుడు నిలబడగలను స్టేజ్ మీద అంటే కానే కాదు ఎవరికైనా ఇస్తాడు బహుమానం ఏముంది ఆయన తండ్రి కాబట్టి ఎవరికైనా బహుమానాలు పోత పోత నేను ఎప్పుడు ఇంట్లో మా ఇంట్లో టేబుల్ మీద ఒక చిన్న డబ్బా పెడతా పెద్ద చిన్న కంటే మంచి బానే ఉంటుంది పెద్దగా డబ్బా అందులో ఏం చేస్తాను ఎప్పుడు ఎక్కడ పోయినా షాప్స్ వల్ల ఎక్కడన్నా మిగిలిపోతే చిల్లరా నాలుగైదు చాక్లెట్లు కొనుక్కొని వచ్చేస్తారు వచ్చి అన్నీ అట్లా పడేస్తారు డబ్బాల అయితే ఎప్పుడన్నా ఇంటికి చిన్నపిల్లలు వస్తే అరే అట్లా చాక్లెట్లు నేను తీసుకోండి అంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేసి పడేస్తారు చాక్లెట్లు అప్పటికి ఎన్నో జమ ఏంటాయి చాక్లెట్స్ మొత్తం క్లీనప్ చేసేస్తారు పిల్లల్ని దాని తర్వాత నేనేం చేస్తా మరికొన్ని కొంచెం క్వాలిటీ చాక్లెట్స్ ఏం చేస్తా ఫ్రిడ్జ్లో పెడతా మరికొన్ని ఇంకొక షెల్ఫ్లో పెడతా ఎక్కువ మంది కాబట్టి సరే ఎవరన్నా మంచిగా ఒక్కరు ఎవరైనా వస్తే ఆ స్పెషల్ చాక్లెట్ తీసిస్తా వాళ్ళకి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం జీవన విధానము మన నడవడి ఎట్లా ఉంటుంది నీ క్యారెక్టర్ ఎట్లా ఉండదు నేను మూసే క్యారెక్టర్ ఎట్లుంది అనేది నేను చాక్లెట్ల గురించి కాదు నేను చెప్తుంది కానీ విధానాలు చెప్తున్నాను మన విధానాలు ఏ రీతి ఉంటాయని వాటి చరిత్ర ఉంది నీ చరిత్రతో నువ్వు ఆయన సన్నిధికి వస్తే నీ బ్యాక్గ్రౌండ్తో ఆయన సన్నిధికి వస్తే నీ చదువుతో నీ పుట్టుకతో తో కుళ్ళము నీ గోత్రము అవి కాదు చరిత్ర ఆయనకు కావాల్సింది ఇప్పేషేయి అవి ఇప్పేషేయ్ ఆయన సన్నిధులకి రావాలా ఆయనతో నువ్వు టచ్ కావాలా అంటే కనెక్షన్ కావాలా అది పరిశుద్ధ స్థలం కాబట్టి పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నీ చెప్పులతో ఉంటే నీ చరిత్రను తీసుకొస్తే నేను నిన్ను ఎట్లా ఒప్పుకుంటాను నీ పాపపు జీవితము నీ పాత జీవితము చరిత్ర అది నీ పాత జీవితంతో వస్తే నేను నిన్ను వాడుకుంటాను నా సేవకి ఇప్పేశయి చెప్పులు నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేశయి నీ చరిత్ర ఎంత పెద్దదనవచ్చు నువ్వు గతంలో ఎంత గొప్పన కావచ్చు పనికే రాదు అది వేస్ట్ చరిత్ర అది ఎక్కడికి కూడా నిన్ను తీసుకపోదు ఈ లోకంలో నువ్వు బాగా బతుకుతావేమో ఆ చరిత్రతో ఆ చెప్పులతో కానీ ఆ చెప్పులు నీకు దేవునికి ఒక అగాధం లాగా ఏర్పరిచినాయి గ్యాప్ ఏర్పరిచింది అగాధం గ్యాపే కదా ఒక గ్యాప్ లాగా ఏర్పరిచింది ఆయనకు నీకు కనెక్షన్ లేకుండా చేస్తుంది వాటి పరిశుద్ధ ప్రదేశంలో నిలబడాలా ఆయన నీతోని మాట్లాడాలా అంటే కనెక్ట్ కావాల నీతోని అంటే మటుకు అయిపోయాల్సిందే లేకపోతే నీవు ఆ పరిశుద్ధత రాదు ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జరుగుతుంది ఇదే పరిశుద్ధత లేకుండా సేవలో అనిపిస్తుంది దేవుడిని ఏర్పరచుకోండి బ్రదర్ ఎట్లా తెలుసు నీకు నాకు తెలుసు పేతు రాష్ట్ర ఆయన అందరినీ ఏర్పరచుకున్నాడు కానీ నువ్వు ఎట్లా చెప్పగలవు నీకు ఆ వాక్యమే తెలియదు కదా పేతురు రాష్ట్ర పత్రికలో చీకట్ అని వచ్చిన వాళ్ళందరినీ ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంటే చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించిన వాడిని గుణాతిశేమను ప్రచురించే నిమిత్తము రాజులైన యాచక సమూహము ఏర్పరచబడిన వంశము దేవుని ప్రజ దేవుని సొత్తు అని నువ్వు ఎప్పుడు చెప్పగలవు నువ్వు ఆ వాక్యమే ఎప్పుడు చెప్పలేదే నువ్వు ఎట్లా ఏర్పరచబడ్డావు నువ్వు ఎట్లా సేవలు ఉన్నావు చెప్పలేవు నువ్వు బ్రదర్ నాకు దేవుడు బహుమానులు ఇచ్చినట్టే ఆమె బహుమానులు ఎవడని ఫ్రీగా నువ్వు రక్షణ పొందినా పొందకున్నా ఫ్రీ ఇస్తాను మన నువ్వమ్మా చాక్లెట్లు ఆ పిల్లలకి అందరికీ చాక్లెట్లు ఎవడ పడితే వాడికి ఇస్తున్నాం చాక్లెట్లు కొన్ని కొన్నిసార్లు చాక్లెట్లు అయిపోతే అరే ఏం చాక్లెట్లు లేవే ఏమి ఇవ్వాలి ఇప్పుడు పిల్లగానికి ఏదో ఒకటి ఇవ్వాలా వచ్చినాడు కదా ఇంత దూరం మన ఇంటికని కొన్నిసార్లు అప్పుడు వాడికి ఏమి ఇవ్వాలా ఏదో ఒకటి ఉండాలా ఫ్రిడ్జ్లో ఏదో ఒక ఏదో ఒకటి లేకుంటే ఏదో ఒక లేకుంటే ఏదో పెన్సిల్ ఇస్తాం ఏదో ఒకటి లేకుంటే షార్ప్నర్ ఏదో ఒకటి ఇస్తాం ఒక మంచి పెన్ ఇస్తాం ఏదో ఒకటి ఇచ్చి కానీ ఒక విషయం అర్థం చేసుకోండి నువ్వు ఆయనతో కాంటాక్ట్ కావాలంటే నువ్వు నాతో కాంటాక్ట్ కావాలంటే కేవలం బహుమనం తీసుకుంటేసారి పోదు అన్న విషయం అక్కడ మాట్లాడుతున్నాడు మోషేతో నువ్వు నాతో నీ కాంటాక్ట్లకు రావాలంటే నీ చరిత్ర విడిచిపెట్టేయాల విప్పేసేయి నీ చెప్పులు నీ పాపపు జీవితము పాత గుణగణాలు అన్నీ పక్కకు ఈ విషయం మీకు ఎన్నిసార్లు చెప్తాంటాను మీరు చరిత్ర గురించి ఎప్పుడు ఆలోచించొద్దు బ్రదర్ నేను అట్లా బ్రదర్ నేను ఇట్లా బ్రదర్ అంటారే అలా అయిపోయింది ఇప్పుడు చెప్పింది నువ్వు ఈరోజు ఏంది నువ్వు చెప్పు రేపు ఎవరి గురించి రేపటి గురించి నువ్వు చెప్పలేవు కదా బట్ ఈరోజు నీ పరిస్థితి ఏందో చెప్పు వింటాం కానీ ఎవరన్నా చరిత్ర గురించి చెప్తుంటే నేను కొంచెము విసుకు చెందుతా ఉంటే తెలుసా నువ్వు ఏం చేయలేవు చరిత్ర గురించి నేను చరిత్రలో ఇట్లా బ్రదర్ అట్లా బ్రదర్ అంటే నేను ఏం చేయలేను బ్రదర్ అది గతించిపోయింది దావీదు తను పాపం చేసినప్పుడు బత్సబ గర్భవతి అవుతుంది నువ్వు ఒక అన్య ఒక నీ పొరుగువాడిది ఏది ఆశించకు అన్న పది ఆగిలని నువ్వు ధ్యానించినప్పుడు నీ పొరుగువాణిదైంది వాడిది గొడుదైన కానీ వస్తువే కానీ వాడి భార్యనే కానీ వాడి దాసినే కానీ కదా వాక్యం వాళ్ళు వాళ్ళ ఎట్లా ఆశించిన అది పాపం కదా దేవుని దృష్టిలో మరి ఆమె వివరాలు అయితేనేమో ఆమెను పెళ్లి చేసుకుంటే అర్థం ఏమైనా ఉందేమో కానీ ఇది అట్లా లేదు కదా నువ్వు మోహించినావు ఇంటి మీదకి ఎక్కినావు ఎందుకు ఎక్కినావు ఇంటి మీదికి ఎక్కడ అవసరం లేదు పైకి ఆ స్త్రీ అక్కడ స్నానం చేస్తుంటే చూసినావు తప్పు కదా నేను ఒకటే చెప్తాను ఇప్పుడు యోసేపు కూడా అతనే జరిగింది కానీ యోసేపు చేయలేదు కదా పాపం ఆ స్త్రీ అతన్ని పట్టుకున్నప్పుడు ఎందుకు పరిగెత్తిపోయినాడు ఒకవేళ నీకే అటువంటి పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావు నువ్వే దావిది స్థానంలో ఉంటే ఏం చేస్తావు మా పితరుడు చేసిండు కాబట్టి అని చేస్తావాను యోసేపు చేయలేదు కాబట్టి చేయొచ్చు కదా నువ్వు కూడా చేయొద్దు కదా కోరణ కదా ఇప్పుడు దావిదు చేసినప్పుడు నేనేం చేయంటే అవును బాయి దావిధి కంటే ముందు యోసేపు ఉన్నాడు కదా మళ్ళీ చేయలేదు కదా నువ్వెందుకు చేసినావు చేయొద్దు ఇప్పుడు స్త్రీని మన ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్లో పిల్లలంతా చెడిపోవడానికి కారణం ఏంటంటే బొమ్మలు చూస్తూ ఉంటారు అదంతా వేస్ట్ కదా అది నీకు అసహ్యం వేయాలా నీకు అసహ్యం చేస్తా లేదంటే నువ్వు ఫాల్స్ అంటే అబద్ధంలో జీవిస్తున్నావు అది ఒక రీతిగా అబద్ధమే కదా బొమ్మలు అబద్ధంలో జీవిస్తున్నావు పాపం చేస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ట్రైన్ చేయాలా సేవకి నేను అనేది పాయింట్ ఏంటంటే ఆయన నేను సేవకి ట్రైన్ చేయకపోతే నీ నోటి నుంచి వచ్చే మాట సమర్థవంతంగా జరగదు తర్వాత మనం ప్రతిసారి శపిస్తా ఉంటా మనుషులని నేను ఎన్ని సెలవు చెప్తా నువ్వు చెప్పించద్దు ఎవరిని ను వాక్యం చెప్పినప్పుడు అందులో జీవం ఉండాలి కళ్ళం బైబిల్ అంటే అదే కదా కళ్ళం బైబిల్ ప్రొఫెసింగ్ మినిస్ట్రీస్ అంటే కళ్ళంలో ఉన్నవాడికే జీవం అని పోయిన మో నేను విత్తనము జీవం ఉంటేనే విత్తనము జీవం లేకుంటే దాన్ని ఏమంటారు మీరు తొక్క డాల్ అంటారు ఏమంటారు మీ భాషలో అంత జీవం ఉండదు విత్తనం మంచి విత్తనాలు కలంలో నూర్చుకుంటాము తొక్కని బయటపడేస్తాం ఎందుకు తొక్కల జీవం లేదు విత్తనంలో జీవం ఉంది కాబట్టి మన నోట్ల నుంచి జీవమే రావాలా తొక్క రావద్దు అంటే మరణం రావద్దు శాపం రావద్దు శిక్షలు రావద్దు నోట్లకెళ్ళి అన్నిటినీ సహించాలన్నిటికి క్షమించాలి వాడు ఎంతగా నిన్ను ద్వేషించినా దూషించినా నీ నోట్ల మటుకు తొక్క వంటి పదాలు రావద్దు జీవమే జీవ వాక్య వాళ్ళు మోషతో మాట్లాడుతున్న విషయం అదే నీ చెప్పులు తీసేయమన్నప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే నీకు కావాలంటే నేను ఇస్తాను సమర్థవంతమైన మాట్లాడ ఇస్తాను కానీ నీకు ఆ చాక్లెట్లు తప్ప నేను రాను ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పే పాయింట్ ఏంటంటే చాక్లెట్లు ఇస్తాను నేను కానీ నా నా భాగం నీలో ఉండదు కేవలం చాక్లెట్ ఉంటుంది నా చాక్లెట్ ఎంతమంది నేను ఒక వాక్యం చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు చూపిస్తాను కూడా దాన్ని నేను కానీ ఈ తొక్కలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం లేక నీ చెప్పులకు సంబంధించిన విషయం గురించి ధ్యానిస్తుందని నీ చెప్పుల విధానము నీ చరిత్ర పాకకు పెట్టాలా నీ పాత జీవన విధానాన్ని పాకకు పెట్టాలంతే ఇక్కడంతా కొత్తది ఎక్కడని ఉత్సాహంతో ముందుకు పోవాలా ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్ళిపోతుండాలా అనుమానించకుండా వెళ్ళిపోతుండాలా ముందుకు దేవుడి మార్గం చెప్పిస్తే ఆ తలంపు ఫస్ట్ నీకు ఆ తలంపు వచ్చిందంటేనే అది దేవుని తలంపు మళ్ళీ దాంతో ఇది అవుతుందో కాదో అంటే అది సైతం తలంపు ఉదాహరణకి నేను హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలా అది దేవుని తలంపు ఆ ఏం కొంటాం బ్రదర్ హైదరాబాద్లో అది సైతాన్ తలంపు ఓ హైదరాబాద్లో ల్యాండ్స్ లేవు సరే నైబర్హుడ్ ఒక ముప్పై కిలోమీటర్స్లో ల్యాండ్ ఉంది కదా సో నేను ఏంటంటే ఫస్ట్ తలంపు ప్రభు నుంచి దాని తర్వాత సైతాంత్ వస్తుంది అయితే మనమంతా సైతన్ తలంపులో వింటాం హండ్రెడ్ పర్సెంట్ నేను ఓపికతో ఓపందంగా చెప్పేస్తున్నా మనం సైతాన్ తలంపులు సైతానం మాటలనే విని మనము జీవంలోనికి రాలేకపోతున్నాం ఇంతకాలం మన జీవితంలో విశేషమైన కార్యాలు మనం చూడలేకపోతున్నాం ఇంతకాలం కాబట్టి నీ యొక్క చరిత్ర చొప్పులే విప్పేషన్ నీ యొక్క షూస్ విప్పేయాల్సిందే ఇప్పుడు చూడండి ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను మనమందరం కూడా ఏమనుకుంటామంటే నాకు వాక్యం చెప్పే సామర్థ్యం ఉంది నాకు విశ్వాసం ఉంది నేను ప్రార్థన చేయగలను నేను ఉపాసం ఉండగలను కాబట్టి నేను సిద్ధం సేవకనుకుంటా కానీ నేను చెప్పేది ఏంటంటే అది నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను తయారు చేసిండ లేదా అది పాయింట్ ఎంతో కాలం పడుతుంది కొన్నిసార్లు నేను అనేది ఏంటంటే ఇది మీ ఆక్యు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయన సిద్ధపరుస్తున్నాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు తర్వాత దేవని సేవకులు ఎంతోమందిని చూస్తాం కదా ఎన్నో సంవత్సరాలు తరబీదు చేసిండి వాళ్ళను ఉదాహరణకి ఆమోసుని చూడండి ఆమోసు గొర్రెలు కాసుకుండేవాడు చిన్న ఊర్లో చిన్న గ్రామం అది ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయనని ఆ చిన్న గ్రామం నుంచి పెద్ద ఎరచలేం పట్టణంలోకి తీసుకొచ్చండు ప్రవచించడానికి ఎంతో కాలం పట్టింది ట్రైనింగ్ దావీదుని అంతే కదా దావీదు గొర్రెల కాపరింది తన అన్న అన్నలందరూ సైనికులు సైనికులు రాజులు కావచ్చు కానీ ఇక్కడ గొర్రెల కాపరి రాజు ఏండు ఎందుకు దేవుడు ట్రైన్ చేసుకుండా సేవకి విశాల దేశం మీద రాజులా ఉండడానికి ట్రైన్ చేసుకున్నాడు ఆయన ట్రైన్ చేస్తాడు ఎందుకంటే నీ హృదయ పరిస్థితిని బట్టి నేను ట్రైన్ చేసుకుంటాడు నీకు గొర్రెలగాయాలని ఆశ ఉందనుకో ఆయన నేను ట్రైన్ చేసుకుంటాడు కానీ నీకు గొర్రెలుగాయాలని ఆశ లేకుంటే మటుకు ఆయన ఎంత ట్రైన్ చేసినా నువ్వు తయారు కావన్నట్టు ఈరోజు ఎంతోమంది ఎందుకు సేవకు సమర్పించబడిన వాళ్ళు కూడా ఎందుకు నిష్ఫలం అయిపోతున్నారంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోలేదు దేవుని దగ్గరికి వెళ్ళి అది కష్టం కదా నాకు ఒక గొప్ప దైవజనుడు పరి గ్యాప్ గ్యాప్ కనుకొస్తాడు కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన వాక్యాలు వినేవాడిని దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల మాట చెప్తున్నాను నేను ఇరవై ఐదు ముప్పై మాట ఆయన కొన్ని రికార్డింగ్స్ ఆయన ఇప్పటికి కొన్ని రికార్డింగ్స్ ఆరు వేల వీడియోస్ లేవు ఓన్లీ రేడియో కాబట్టి రికార్డింగ్స్ చాలా ఉన్నాయన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి ఆ రికార్డింగ్స్లో నేను విన్నప్పుడు ఆయన సాక్ష్యం విన్నా ఆయన అంటూ నన్ను నేను చిన్నగున్నప్పటి నుంచే దేవుని స్వరం వినేటుని నేను అన్నాడు ఆ సాక్ష్యంలో చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆయన దేవుని స్వరం వినేటుడు అంటాను అయితే ఆ స్వరం ఏమన్నా మాట్లాడతా అంట ప్రతిసారి ఆయనకి ఒక చెట్టు పక్క నుంచి సందుల నుంచి ఆయన చిన్నప్పుడు ఆడుకొని పోతే ఆ చెట్టు పక్క నుంచి వినిపించేదంట స్వరం ఏందనంటే నువ్వు త్రాగొద్దు నీ శర్రాన్ని అపవిత్రపరచుకోనకూడదు నువ్వు పెదగైనాక దేవుడు నిన్ను సేవకు ఏర్పరచుకున్నాడు అని స్వరం వినిపించాడు అంట చిన్నప్పటి నుంచి ఆయన ప్రొవెషనల్ నేను చాలా విన్నాను నేను ఆయన పుస్తకాలలో ఆయన ఆయన వాక్యాలు పుస్తకాల రూపకంగా ఉన్నాయి నేను చదివిన కూడా చాలా సంవత్సర క్రితం ఒక ప్రొవెషనంలో ఆయన చెప్తున్నాడు నేను భవిష్యత్తు చూస్తున్నాను నా దర్శనంలో ఆ దర్శనంలో నేను కార్లను చూస్తున్న అవి ఎగ్ గుడ్డు రూపకంగా ఉన్నాయి ఎగ్ ఎగ్ షేప్లో ఉన్నాయి కార్లు ఈరోజంతా కార్లు ఎగ్ షేప్లోనే ఉంటాయి కదా తర్వాత ఆయన చెప్తుండూ ఆ వాక్యంలో నేను విన్న నేను చదివిన కూడా కార్లలో డ్రైవర్గా అనిపిస్తలేడు నాకు భవిష్యత్తులో కార్లు అట్లుంటాయి అని చెప్తున్నాడు కార్లు వాటంతటా అవే కదులుకుంటా పోతున్నాయి అని ప్రవచిస్తుండే ఆయన ఈరోజు కదా కార్లు ఆటోమేటిక్ కార్లు డ్రైవర్ కూర్చొని లేదు టెస్లా కార్స్ అంటారు వాటిని టెస్లా కార్సు Volkswagen వ్యాగన్ కార్సు వాటికి డ్రైవర్ ఉండడు ను ఆ కం ఆ కార్లో ఆ స్క్రీన్ మీద నువ్వు టైప్ చేయాలా ఏ సిటీకి వెళ్తావు ఏ ఏ స్థలానికి వెళ్తావు అని టైప్ చేసేసి ఆటోమేటిక్ బటన్ వచ్చేసి ఇంకా నీ పని నువ్వు చేసుకోవచ్చు దానం తినొచ్చు చదువుకోవచ్చు న్యూస్ పేపర్ చదువుకోవచ్చు అదే పోతుంటుంది దాని ముందు ఎవరు అడ్డొచ్చినా అదే తిప్పుకుంటుంది అదే హార్న్ కొట్టుకుంటుంది అదే టర్న్ చేసుకుంటుంది ఎటు టర్న్ కావాలా ఎటు పోవాలా ఏ స్పీడ్లో పోవాలా అంతా అదే చేసుకుంటుంది కార్ అటువంటి కార్లు ఉన్నాయి ఈరోజు కోట్ కోట్లు కోట్లు ఉంటుంది అక్కడ ఆ కార్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కార్ టెస్లా కార్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు నేను మీకు చెప్తాను డిసెంబర్లో ఏమో జరగబోతుందని వింత రకమైన విషయాలు మీరు మన దేశంలో సో అది నాకు బయలుపరిచిన దేవుడు న్యూస్ పేపర్లో కన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఏమేమి కాబోతున్నాయి మనం చూస్తాం త్వరలో కానీ మనం ఏంటంటే ఆశ్చర్యపోకూడదు దేవుడే ఆయన ఆమోదిస్తే కాని ఇవన్నీ జరగవు మన దేశంలో మన కాలంలో కాబట్టి చిన్నప్పటి నుంచి నువ్వు త్రాగడుకు అలవాటు పడకుండా నీ శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా ఉంటే పెద్దైనాక నేను బాగా వాడుకుంటాడు సేవ యోనాని కూడా అంతే కదా యోనాని ఎంతో కాలంగా సిద్ధపరిచి చివరికి పోండి ఇప్పుడు పో నేనేవి పట్టణానికి ప్రవచించిపో అంటే చివరికి ఏం చేసినా మీకు తెలుసు నేను ఎన్ని సంవత్సరాలు నేను ట్రైన్ చేయడానికి అప్పటికే నా లో ఏముంది దేవుళ్ళో తప్పు ఉండదు కదా నీలో తప్పు నువ్వు సరిగ్గా ట్రైన్ కావు నినివే ప్రవచించమంటే నేను చెప్పిన ఎందుకు ఇష్టం లేదు నిన్ను ఆయన నినివే కాపాడడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు మమ్మల్ని చంపుతారు యోనాకి ఆ ప్రవచనం తెలుసు ఇది మీ ప్రవచనం అది నినివే లేక అసూర్యులు నినివే అశూరు దేశానికి రాజధాని అశురు దేశస్తులు అసూరు రాజ్యులు ఇస్తల్పాల మీద ఒకరోజు పడబోతున్నారు అది తెలుసు యోనాకి కాబట్టి భవిష్యత్తులో జరగబోయే ప్రవచనం నెరవేరకుండా ఉండాలంటే నేను ఇప్పుడు వీళ్ళకి ప్రవచించను అది కారణం ఇవన్నీ మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి మనం మన చిన్న ప్రవక్తల పుస్తక రికార్డింగ్స్లో ఉంది ఇది ఇవన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి రికార్డింగ్ యోనాకు సంబంధించినవి ఈరోజుకి యోనా అంశ యోనా ప్రకటించిన సందేశం ఏంది ఈరోజుకి అని ఉంటుంది రికార్డింగ్ యోనాస్ మెసేజ్ ఫర్ టుడే అని యోనాస్ మెసేజ్ ఫర్ టుడే అన్న రికార్డింగ్స్లో ఉంది ఇవన్నీ దాని ఆయన నినివేగిపోయి ప్రవచించే మంటన తార్షిష్కి బందే రెండు తార్షిష్ ఎక్కడ ఉందో తెలుసా ఈరోజు ఇంగ్లాండే తార్షిష్ బ్రిటన్ అంటుంది గ్రేట్ బ్రిటన్ అంటాం ఇంగ్లీష్ ఇంగ్లాండ్ మన దేశం మీద వాళ్ళు పరిపాలించారు నాలుగు వందల మన దేశాన్ని బానిసలాగా చేసుకున్నారు ఇంగ్లాండ్ దేశస్తులు అది దాని పేరే తార్షిష్ ఆరు రోజులనే ఆయన ఇంగ్లాండ్ పోవాలనుకుంటూ ఈ రోజుల్లో మనం చాలా మంది పోతున్నారు ఇంగ్లాండ్కి అమెరికాకి కానీ యోన్ ఆరు రోజుల రెండు ఆరు ఆరు వందల సంవత్సరాల క్రితమే ఇంగ్లాండ్కి పోాలనుకున్నాడు చూడండి మనుషులు అంతే కదా ఎక్కడికన్నా పోవచ్చు అది నీ ఇష్టం నేను ఒకటి ఎప్పుడు చెప్తాంటా నువ్వు నీ ఊరికి కట్టుబడితే నువ్వు అభివృద్ధిలోకి రావు నీ ఊర్లో ఎంత పెద్దన్నా ఇల్లు ఉండొచ్చు నీకు ఎంత ఆస్తి ఉండొచ్చు అవి దానికి అంటుకొని ఉంటే నువ్వు అభివృద్ధిలోకి రావు హండ్రెడ్ గ్యారెంటీ అవన్నీ విడిచిపెట్టి నువ్వు బయలుదేరితేనే కానీ హైదరాబాద్ సిటీకి వచ్చినట్లు నువ్వు హైదరాబాద్ సిటీకి వచ్చినా కానీ అభివృద్ధికి అక్కడ ఊర్లో నిండి అయ్యేటండి అదే చెట్ల కింద తిరిగేటటువంటివి జామకాయలు దమ్ముకొని మాడికాయలు దెమ్కొని తినుకుంటా నీళ్ళలా ఈత కట్టుకుంటా ఇంటికి పోయి మళ్ళీ అదే నీ జీవితం అయిపోయాడు నువ్వు అక్కడ నుంచి బయటకు వచ్చినా అదే ఊహించుకో హైదరాబాద్ నుంచి నువ్వు అమెరికా పోతే మీ లైఫ్ ఎట్లుంటుందో ఇంకో విధానంగా ఉంటుంది కదా మీ పిల్లల భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మరి విశేషంగా ఉంటుంది నేను ప్రోత్సహిస్తున్నాను అందరినీ ఎందుకంటే నేను ఎనభై తొమ్మిది నుంచి పోాలనుకున్నాను కనుపోలేకపోయినాను కానీ నాకైతుండే కదా ఆశ పోలని కనుపోలేకపోయినాను అంతే తేడా ఎందుకంటే నీ చెప్పులు విడిచిపెట్టకపోతే నీకు అభివృద్ధి ఉండదు దేవునితో కనెక్షన్స్ ఉండవు నీ చరిత్ర విడిచిపెట్టాల్సి నేను అనేసి తల్లిదండ్రులు విడిచిపెట్టమని చెప్తున్నాను నేను వాళ్ళని సన్మానించమని వాక్యం కానీ ఊర్లో పోయి సెటిల్ కావద్దు ఇంకొక మేజర్ మిస్టేక్ ఏం చేస్తారు చెప్తాను బాగా ఆశనింపబడినాక నా ఊర్లో తాతల ల్యాండ్ ఉంది వాళ్ళ యొక్క శిథిలం అయిపోయింది కూలి పొందుతున్న దానిపై పెద్ద మరమత చేసి పెద్ద భవనం చేస్తా అంతఃపురం అది మెంటల్ పని లక్షలు కోట్లు తీసుకుపోయి ఊర్లో ఇల్లు కడితే మొత్తము బూడుదల పోసిన పన్నీరే అట్లా ఎప్పుడు చేయద్దు కూలిపోతు నీళ్ళని మరమ్మతు చేయించుకోవాల కానీ విలువగల వస్తువులతో దాన్ని అలంకరించొద్దు అది వేస్ట్ ఆఫ్ మనీ ఆ మనీ మీ పిల్లలకి భవిష్యత్తులో ఎంతగానో పనికొస్తుంది నువ్వు ద్వారా కాబట్టి మళ్ళా నీ చెప్పులు అంటే నీకు మెంటల్తనం అన్నట్టే ఒకసారి విప్పేసినాక చెప్పులు నువ్వు మళ్ళా ఆ చెప్పులు విప్పొద్దు నాకుంది ఒక ఐడియా ఆ పదిహేను పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల చెప్పు నన్ను తీసేడు అనీష్ ఆయన ఏం చేస్తుందంటే మా భార్య మెల్లగా వాటన్నిటి సంచలేసుకపోయి అక్కడ చర్చి దగ్గర పేదవాళ్ళంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది ఎన్ని షూస్ ఇచ్చేసినాయని అవి నాకు ప్రాబ్లం షూస్ ఏవి కూడా రావు ఎంత మంచి షూస్ కొనుక్కున్నా ఎక్కువ కాలం రావు నాకు ఉంటాయి అవి నాకు చెప్పకుండా బట్టలు ఇచ్చేస్తూ చెప్పకుండా షూస్ ఇచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం అదే నువ్వు విడిచిపెట్టాలంతే నీ చరిత్రను విడిచిపెట్టకపోతే నీ యొక్క గుణగణాలు మారవు నీ మనసత్తు మారదు ఆయన బహుమాన ఇచ్చినంత మాత్రమే నువ్వు సేవకునివి కాదు చూడండి ఇప్పుడు యోనా యోహాను రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము చెప్తారు యోహానుసువార్త రెండవ అధ్యాయము ఇరవై వచనం దాని తర్వాత నేను వాక్యాన్ని ముగిస్తా యోహన్ సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆయన పస్కప్ ఆయన ఆయన మృతులు ఇరవై ఒకటన్నా ఓకే అయితే ఆయన తన శరీరంలో దేవాలయములు గుర్చి ఈ మాట చెప్పాను ఇరవై రెండు కదా ఇరవై ఒకటన్నా ట్వంటీ వన్ ఇరవై మూడే చదువుతారు ఆయన పసకా పండుగ సమయమున ఏరుశలేములో ఉండగా చూడండి ఇందాక మనం పసకా పండుగ గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ ఈ వాక్యం ఈరోజు మనకు తటస్థించింది అసలు ఈ వాక్యం గురించి ఆలోచిస్తలేండి నేను పసుకా పండుగ సమయమున ఏరుశలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచిరి చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాల ఈ వాక్యము నీకు ఈరోజు అర్థం కాకపోతే ఇంకెప్పటికి అర్థం కాదు చూడండి ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచారు నువ్వు కూడా చెప్పు ఇప్పుడు ఈ ప్రశ్న మీకేస్తే మీరు ఎట్లా విశ్వాసం పెట్టారు ప్రభులు ఎందుకు విశ్వాసం పెట్టారు చాలా మంది సాక్ష్యాలు వింటాం కదా దేవుడు నాకు ఇది చేసిండే అది చేసిండే అందుకు నేను విశ్వాసం ఉంచిన నాకు స్వస్థపరిచిన అందుకే నేను విశ్వాసం ఇచ్చిన నన్ను పాస్ చేసి అందుకే నేను విశ్వాసం వచ్చినా నాకు జాబ్ వచ్చింది అందుకే నేను విశ్వాసం వచ్చినా ఇదిలే చెప్పుకుంటా పోతారు కానీ ఇరవై నాలుగవ వచనకి ఇది కనివిప్పు అయితే ఏసు అందరినీ ఎరిగిన వాడు కదా ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడు వీళ్ళు చాక్లెట్ల కొరకే వచ్చారు మా ఇంటికి దీనికి చాక్లెటే ఇస్తా ఇంకేమివా వీళ్ళు ఎందుకు నేరుకొచ్చిరు స్వస్థ కొరకు వచ్చారు కాటి వీళ్ళకి స్వస్థ తెచ్చి పంపిస్తా వీళ్ళు ఎందుకు నేరుకొచ్చారు ఆస్తుల కొరకు వచ్చారు వీళ్ళకి ఆస్తులు ఇచ్చి పంపిస్తా వీళ్ళు ఎందుకు నేరుకొచ్చారు వీడికి ఉద్యోగం కావాలా ఉద్యోగం ఇచ్చి పంపిస్తారు ఎందుకు నేర్కొచ్చు పరీక్షలో పాస్ కావాలా పాస్ అయ్యేటట్టు చేస్తా బహుమానాలు ఏది అడుగుతా అది ఇచ్చి పడేస్తా కానీ చూడండి ఇక్కడ అయితే ఏసు అందరినీ ఎరిగిన వాడు ఆయన తన్ను వారి వశము చేసు ఇది పాయింట్ నేను చెప్పేది సమర్థవంతమైన వాక్కు నీ నోట్లకి వెళ్ళి రావాలంటే నువ్వు తరివిధ పొందాలా ని చరిత్ర పక్కకు పెట్టేసేయాలా ఊరికే తవ్వొద్దు చరిత్ర అక్కడున్న దురాత్మలన్నీ వస్తాయి నీ దగ్గరికి వాపస్ తవ్వుతా ఉంటే వాడిని వాటి పాత వస్తువులు నేను ఈ విషయం మీకు ఎప్పుడు చెప్తాను ఎప్పుడన్నా ఒక రోజు అవకాశం ఉంటే చెప్తాను దయ్యాలు ఆ మంత్రాలు ఈ దయ్యాల శక్తులు ఎట్లా ఇంట్లోకి వస్తాయి పాత వస్తువులతో ఉదాహరణకి ఎవడో ఒకడు మంత్రగాడు ఉంటాడు వాని ఇంట్లో ఎన్నో ఉంటాయి పాత వస్తువులు అవి వాడెక్కడో అమేష్ ఉంటాడు అవి నువ్వు అనుకొని తెచ్చుకుంటావు ఆ దయ్యాలన్నీ మీ ఇంట్లోకి వస్తాయి నీకు తెలియదు మీరైనా అట్లంటే బ్రదర్ సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనొద్దా అంటే కొత్త వస్తువులకు కూడా దయ్యాలు పట్టుకుంటాయి ఎందుకంటే అది ఎవడు తయారు చేసిండో కొత్త వస్తువు వాడి దగ్గర ఉండొచ్చు కదా దురాత్మ వాడు ఎంతో ఆశతో తయారు చేసిండే పదార్థం అది నువ్వు అనుకుంటున్నావు వాని దగ్గర ఉన్న దురాత్మ కూడా రావచ్చు అట్లా ఏ వస్తువు అయినా నువ్వు దాన్ని శానిటైజర్తో కలికి అడగకపోతే దానికి ఉన్న వైరస్ వచ్చి నేను పట్టుకుంటాను దయ్యం మళ్ళీ ఎట్లా శానిటైజ్ చేస్తావు దాన్ని ఈ శానిటైజర్ స్ప్రే చేస్తే పోతుందా దాని మీద ఉన్న దయ్యం దాన్ని ఎట్లా శానిటైజ్ చేస్తావు చెప్పు అందుకు సమర్థవంతమైన వాక్ అవసరం లేదు ఆ వాక్కు దాన్ని శానిటైజ్ చేస్తుంది ఆ వస్తువులను శానిటైజ్ చేస్తుంది నేను ఎప్పుడు అవకాశం చెప్తా ఈ వస్తువుల నుంచి నేను ఎంత కష్టపడ్డాను అనేసి నా లైఫ్లా కొన్ని వస్తువులతో కష్టపడ్డాను అది వెంటాడినై నన్ను ఎంతగానో వెంటాడి సతాయించిన ఆ వస్తు ఆ వస్తువులను తెచ్చుకునేందుకు నేను అందుకే ఇక మీదట ఆ వస్తువులు తెచ్చుకో తెచ్చుకోలేదు నేను ఖచ్చితంగా ఏదో ఒక శక్తి ఉంటుంది దాని చుట్టూ ఎంతగా సతాయిస్తాయో అబ్బా చెప్పలేనంతగా సతాయిస్తాయి ఉదాహరణకి నువ్వు ఎవరినతో మోటార్ సైకిల్ కొంటావు సెకండ్ హ్యాండ్లో దాని మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి నువ్వు తెలుసుకోకుండా కొనుక్కుంటే మళ్ళీ అవన్నీ నేను వింటాడావా అది ఎవరినో యాక్సిడెంట్ చేసి ఉంటుంది దాదొక దీ దురాత్మ ఉంటుంది అంట మ నువ్వు అనుకుంటే నీకు రాద నీ దగ్గరికి ఖచ్చితంగా ఉంటుంది అది నువ్వు దాన్ని శానిటైజ్ చేసుకోకపోతే శానిటైజ్ చేయాలా ఎట్లా శానిటైజ్ చేస్తూ మంచి శానిటైజర్ తీసుకొచ్చి స్ప్రే చేస్తే పోద్దనుకుంటున్నావా చూడండి ఆయన ఇస్తాడు అనేకులు ఆయన చేసిన సూచక్రియలను బట్టి ఆయన నామందు విశ్వాసం ఉంచండు కానీ ఆయన మటుకు వాళ్ళకి సూచక్రియలు ఇచ్చండు కానీ తన్ను తాను వారి వశము చేసుకొనలేదు ఇది నేను మీకు చెప్పే పాయింట్ ఇరవై వచనంలో అయితే ఏసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు నువ్వు ఆలోచించి వాక్యం నీకు బహుమానాలు కావాలన్నా ఏసు ప్రభు తను నీ వశం కావడం కావాలన్నా నేనైతే రెండో దాని గురించి నా లైఫ్ అంతా ఏసు ప్రభుని సంపూర్ణంగా పొందుకోవాలా అన్న ఆశ నాకు నేను అందుకే వాక్యంలో ఏ చర్చి గురించి మాట్లాడానికి వ్యతిరేకంగా ఏ పాసాల గురించి వాట్లాడాను ఏ బ్రదర్ సిస్టర్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడాను ఎవరిని క్షపించను ఇది ప్రేమ సిద్ధాంతం ఆ ప్రేమ నీలోకి వెళ్ళి ఉప్పొంగకపోతే నువ్వు ఎక్కడ ట్రైన్ అయినావు నువ్వు యోనలాగున్నావు చెప్పులేసుకున్న మోసలాగున్నావు పిల్లల్ని ఎలుగు వంటలుగా మార్చిన ఏలియలాగున్నావు నువ్వు ఏలిషలాగున్నావు నువ్వు మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఆయన స్వరూపంలో ఉన్నావు ఇంతకాలం ఇప్పుడు ఆయన పోలికలాగుండాలా ఆయన పోలికలోనికి రావాల నువ్వు నన్ను నీ పోలికగా మార్చు ప్రవ్వ నా వర్షం చేయ ప్రవ్వ నేను నాకు నువ్వు కావాలా ప్రవ్వ అందుకే శిష్యులు కదా అర్థమైపోయే మేము ఎక్కడ సమస్తం నువ్వే కదా మాకు ఎక్కడ వద్దు మాకు ఎవ్వడొద్దు నువ్వు ఉంటే చాలు అందుకే నా కృప నీకుంటే చాలు అన్నాడు ఆయన కృప ఉంటే సమస్తం ఉన్నట్టే నీ లైఫ్లో కాబట్టి తను వారి వశము చేసుకొని లేదు ఈరోజు కూడా నేను అదే చెప్తున్నా ఎంతోమంది దైవజన్లు ఉన్నారు వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడం నేను ఎంతోమంది ఉన్నారు వారు అడిగినవన్నీ వాళ్ళకి ఇస్తున్నాడు ఆస్తులు అడిగితే ఆస్తులు ఇస్తున్నాడు అద్భుతాలు అడిగితే అద్భుతాలు ఇస్తున్నాడు కానీ ఆయన మటుకు వాళ్ళు వర్షం చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళదంతా ఫ్లెష్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కదా కాబట్టి ప్రభువు నుంచి నీకు కావాల్సినవి ఏందో అది పొందుకో ఈ లోకంలో ఏం అది పొందుకో ఆయన వర్షం చేసుకోవాలన్నా నిన్ను లేక నువ్వు ఆయన వర్షం అది నువ్వు తీర్మానించుకో అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుధ్రవ తండ్రి మీకు వదనాలనైనా కృపగల దేవ మీకే స్తోత్రాలు వేసయ్యా ప్రభు ఈ మధ్యాహ్న కాలం నా ప్రభా మీరు మా ఇంకా అవే పాత చొప్పులేసుకొని దిరుతున్నాం ప్రభా అవి విప్పేయాలా మీతో కనెక్ట్ కావాలా మా పాత చరిత్రలు ఇంకా మమ్మల్ని వెంటాడుతున్నాయి పాత మెమరీస్ పుట్టిన ప్రదేశాలు మమ్మల్ని ఇంకా వెంటాడుతున్నాయి వాటిని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాలా సంపూర్ణంగా మిమ్మల్ని పొందుకోవాలా మీ సూచపలు కాదు ప్రభా మాకు కావాల్సింది మీరే మీరు మిమ్మల్ని వారి వర్షం చేసుకోలేదు మీరు వారికి మిమ్మల్ని మీరు ఇచ్చుకోలేదు ప్రభావ వారు అడిగినది వారు కోరినది వాళ్ళకి ఇచ్చారు ఈరోజు కూడా క్రైస్తవ జీవితంలో అదే జరుగుతుంది ప్రభా ఆస్తులు అంతస్తులు క్షేయమైన వాటిని కోరుతున్నారు కానీ మిమ్మల్ని ఎవరు కోరుతలేరు మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం మీ వాక్యాన్ని కోరుకుంటున్నాం మీరు తప్ప ఎవరు మాకు అది చూపించరు ఎవరు ఇవ్వలేరు చూసేవాడు దాన్ని పొందుకోవాలా ఏ స్వీకరిస్తున్నాం అమ్మ ఈ వాక్యం విన్న వాళ్ళు మిమ్మల్ని పొందుకోవాలా అటువంటి జీవన విధానం అనుగ్రించమని ఏసిన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అమ్మేన్ అన్నా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అందరికీ ఇప్పుడు ప్రార్థించేటప్పుడు మామూలుగా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే రేనికా సిస్టర్ కి హెల్త్ బాగలేదంట అంటే ఫీవర్ వస్తా పోతుందంట ఆకలి కూడా అవ్వట్లేదంట సిస్టర్ కి కొంచెం భయప భయంగా భయపడుతున్నట్టుంది కాబట్టి దేవుడు సిస్టర్ కి మంచిగా ఆ జ్వరం నుంచి ఆ అనారోగ్యం నుంచి స్వస్థపరచాలా ధైర్యపరచాలా అలాగే మనోజ్ బ్రదర్ గురించి కూడా ప్రార్థించండి అన్న అట్లా మీరు ఇప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బ్ర మనోజ్ బ్రదర్ గురించి రేణుకా సిస్టర్ గురించి మీరు చేసే ప్రార్థనలో వాళ్ళిద్దరినీ జ్ఞాపకం చే ఒక్కొక్కరిగా ప్రార్థించండి ్రదర్ ఇంకొక ప్రే రిక్వెస్ట్ కూడా ఉంది బ్రదర్ మా చర్చిలో ఒక అక్క కవిత అని ఆమె కీమోథెరపీ కలిసి బ్రదర్ అపోలో ఇప్పుడు జరుగుతుంది టార్గెటెడ్ కీమోథెరపీ అంట దాని గురించి ప్రార్థించమని చెప్పారు అక్క చాలా థెరపీ అంటే దేనికి సంబంధించి సిస్టర్ క్యాన్సర్ వచ్చింది బ్రదర్ లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది అనమాట అయితే అపోలో అడ్మిట్ అయ్యారు బ్రదర్ కీమోథెరపీ కోసము వాళ్ళ హస్బెండ్ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు ఓకే సిస్టర్ కవిత పరలోక మందున్న తండ్రి ఎస్తయ్యా నికు వందనాలు కనికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోతులు స్తోత్రంలో తండ్రి గడిచిన కాలమంతా తండ్రి ప్రవ్వాను కాచి కాపాడి మేన నీ కృపలో భద్రపరుచుకున్నావు దివారాత్రంలో కంటిపాప వల్లే కాచి కాపాడి దినంకు నీకు నూతన కృప ఇచ్చి మమ్మల్ని తండ్రి సజీవ లెక్కలు ఉంచుకొని మధ్యాహ్న కాల నీతో గడిపే భాగ్యము నీ స్వరం ధన్యత భాగ్యులుగాను యోగ్యులుగా ధనవంతులు ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణపీడ వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి సయానికే ఈవేగములు కలుగునుగాక హలేలుయా తండ్రి ప్రభావ ఇదిగో తండ్రి ప్రభా కవిదా సిస్టర్ ప్రభా నాయన ఆ యొక్క అపోలో హాస్పిటల్లో ప్రభా యొక్క కీమోథెరపీ అనే సర్జరీ జరుగుతుంది ప్రభా నాయన ఆ యొక్క అవుతుంది ప్రభా నాయన తండ్రి తండ్రివి ప్రభ పరమ నీవే కాబట్టి ప్రభ యేసు పరిశుద్ధ నామంలో ప్రభా నాయన వ్యాధి నుంచి ఆమెకి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక అలాగే రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి గొప్పదేవా కణిక్రం చూపించండి నాయన ప్రభా జ్వరంతో బాధపడుతుంది నాయన అలాగే ఆకలి లేదా ప్రభానాయన తండ్రి అలాగే ప్రభా ఉంది కాబట్టి ప్రభా నాయన మీరే ప్రభా ధైర్యపరచండి నాయన మీ విశ్వాసంలో బలంగా దృఢంగా శాశ్వతంగా ఉండాలా అలాగే ప్రభా మీరే ముట్టండి తాకండి ప్రభానాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభా మీరే సంపూర్ణ స్వస్థత ఆ సిస్టర్ కూడా కలుగునుగాక అలాగే మనోజ్ బ్రదర్ కూడా మంచిగా తోడుండి ఈ యొక్క రెండు కుటుంబాలను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం నీ స్వరం వినిపించినావు తండ్రి గొప్ప దేవ అవును ప్రభా తండ్రి మేము కూడా ఇంకా నాయన మా యొక్క పాత చరిత్ర పాపపూరితమైన జీవితమును నాయన మేము మరలా జ్ఞాపకం చేసుకోకుండా నాయన తండ్రి ఎట్లా నడవాలో మీరు చూపించినారు కాబట్టి ఆ యొక్క తండ్రి ఆ పాత జీవితాన్ని ప్రభా సమాధి చెయ్యాలా ఆ యొక్క జ్ఞాపకాలను ప్రభ మా ఆలోచనల నుంచి మా నుంచి విడిచిపెట్టాలా ప్రభ పరిశుద్ధమైన స్థలం అంటే అది మీరే కాబట్టి నాయన మీలో మేము ఉండాలా ప్రభ కాబట్టి ఇంకా ఎప్పుడు మేము నాయన మా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నాయన మా గురి ముందు ముందటే ఉంది కాబట్టి దాన్ని చూసుకుంటూ ముందుకు పోవాలా అలాగే ప్రభా తండ్రి ఎస్ అయ్యా కాబట్టి తండ్రి నాయన ఈ మధ్యాహ్న కాలం సమయం అందు నాయన నీవే నీ స్వరం వినిపించినావు ఇది నీనించే కలిగింది కాబట్టి నేనైతే నా హృదయపూర్వకంగా విశ్వసిస్తూ స్వీకరిస్తూ హృదయంలో నాయన మీరు మాట్లాడిన స్వరాన్ని భద్రపరుచుకుంటున్నాను మీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ అలాగే వైరస్ బాధితులు వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలీదాయ కనిక్రమ కృప చూపించి ఆ కలవరి స్థితిలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత దయచేమని నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరుట స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడ నీకు వందాలేసయ్య అబ్రహాం నిశాక్ యాకూబ్ల గొప్ప దేవ కృపా మహిళ నీకే వందాలేసయ్య నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నాయి మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రించి మమ్మల్ని ఎంతగానో సజిలుగు పెట్టిన దేవ పరిశుద్ర కృపా మహిళా నీకే వర్ణాలేసయ్య గొప్ప దేవ ఇక దీని మీ ఎంతో మంది మమ్మల్ని సజిలుగు పెట్టుకున్నారు ఈ యొక్క మధ్య కానీ సమయంలో ప్రభావ నేను శృతించలాగన నేను గణపరచలాగ నా మీ స్వరమే వినలాగన ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు వర్ణాలిసయ్యా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న మేనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ సమస్త ఘనత మహిమా మహా తేజస్సు మహాయిశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగురుగా కాహాలయ నా ప్రభ నా తండ్రి యొక్క మధ్యకాల సమయంలో ప్రభా మీ వాకింగ్ చేత మీ మాతో మాట్లాడినారు ప్రభా నీకు వర్ణాలిసయ్యా సమర్థవంతమైన వాకు మండుచున్న పొద ఏ రీతిగా అనేది ప్రభా మీ విధానాలు చూపిస్తున్నారు నా తండ్రి నా దేవానికి వర్ణాలిసు ప్రభా మోసే ప్రభ ఆ యొక్క పరిశుద్ధ పార్వతానికి వెళ్ళినప్పుడు ప్రభా అతను చెప్పులు విపమైన ఉన్నాడు ప్రభావ మోసే పాత జీవితం అక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు పరిశుద్ధమైన జీవితం ఉండాలంటే నీ పాత జీవితం విడిచిపెట్టాల విషయం అక్కడ మీరు జ్ఞాపకం చేస్తున్నారు అప్పుడే ఆ మనుషున్న పొద కాలిపోదు ప్రభా అంత పరిశుద్ధమైంది ప్రభా పొద కాలిపోలేదు కాబట్టి ఆ పొద కూడా ప్రభా చెట్టుకు ఒక మనిషికే సాధిష్యం అని అక్కడ చూపిస్తున్నారు ఉపమాన రీతిగా మీలో ప్రభా మాలో మీరు ఉండాలంటే ప్రభా ఓ దేవ యేసు ప్రభావ మేము కూడా ఉండాలా ప్రభా నైనా యేసు ప్రభా నా తండ్రి ఎన్నో విషయాలు ప్రభావ అక్కడ చెప్పులకు సంబంధించిన విషయాలు మీరు మాకు చూపించినారు అంటే పాత జీవితానికి పాప జీవితానికి సాదృశ్యం ఉంది ప్రభావ కానీ అది అట్లా ఇప్పుడు కూడా అర్థం చేసుకోలేము ఈ రోజు ప్రభావ సీక్రెట్ మీరు మాకు బయలుపరిచినారు ఒకవేళ పాత జీవితం పాత స్వభావం వాళ్ళు ఇంకేమైనా ఉంటే ఇప్పుడే వాటి నుంచి వాటిని ఇప్పివేస్తున్నాం ప్రభావ మోసేలాగా నా తండ్రి ఏసు ప్రభావ వాటి మా పిడదలు కలిసి నేడు రోజే మేము తీర్మానించుకుంటాం ప్రభావ నైనా ఏసు ప్రభావ ఎన్నో సూచకులు ఎన్నో మహత్కార్యాలు మనుషులు కానీ మీ వారు వారు మీ వర్ష పరుచుకోలేరు కానీ ప్రభావ మీ వశంలో మేము ఉండాలా మమ్మల్ని మీ వశ పరచుకోవాలని ప్రభావ మీరు మాకు కావాల్సి ప్రకంలో మాకు ఏది అక్కర్లేదు ప్రభావ తండ్రి అలాంటి తీర్మానం కలిగి అలాంటి జీవితం మేము జీవించాలి మీదటప్పుడు అలాంటి అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించడానికి ఆదిష్టం మీకు నూతనమైన అభిషేకం దయచేయండి మేము మాట్లాడేటప్పుడు ప్రభావ మా ప్రవర్తనలో కూడా ప్ర ఎవరిని కూడా మేము ఓ ప్రవ తండ్రి కఠినంగా మాట్లాడడానికి లేదు ప్రభావ వాక్య బోధలో కానీ ప్రభావ ప్రేమతో మాట్లాడాలా ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి ప్రభా ప్రేమతోని ప్రభావ మనుషులకు మీ వాక్యాన్ని ప్రకటించాలా కఠినంగా చెప్తే ప్రభా ఓ ప్రభావి నెరవేర్తే ప్రభావ కానీ మా నుంచి ఆశీర్వదనమే రావాలి కానీ రావడానికి వీలేదు ప్రభావ ఈ రోజు సేవకులు ఆ రీతిగా ఉంది ప్రపంచం అంతటా కానుకూల దర్శన భాగం వినిగిపోతే ప్రభావ మనుషులు తిడుతున్నారు ప్రభావ కానీ అది అది శాపాలుగా మారిపో జీవితాలు అట్టనే పడిపోతున్నాయి అది జరగడానికి వీలేదు ప్రభావ నైనా ఇసు ప్రతి ఒక్కరు మీ ఆశీర్వాన్ని పొందుకోవాలా నైనా నీకు సమర్థవంతైన వాకుని ప్రభావాలో ఆశ్రయించాలనే సహాయపడండి గొప్పదేవ వాందరూ మాట్లాడే నీకు వన్నాలు ఇసు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు కృపమైన నీకు వందాలి కాబట్టి మమ్మల్ని ట్రైన్ చేయని ప్రభావం ఆయన మీకు ప్రవణతని పోలికలాగా మేము మార్చబడాలా ఆయన ఇంత మీ స్వరూపం తయారు చేస్తున్నారు కానీ ఇప్పుడు మీ పోలికలాగా మేము మార్చబడాలి అంటే మీలాగా మేము మార్చబడాలా మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధత కలిగి జీవించాలి మీదట అప్పుడే మేము సమర్థమించిన వాక్కును అది మా జీవితంలో నెరవేర్తుంది ప్రభావ ఒక దశ నుంచి ఒక దశ ట్రైన్ కావాలా మమ్మల్ని ట్రైన్ చేయండి మీరే తరబి చేయండి ప్రభావ మీ ఆత్మ ద్వారా అలాంటి శివలు నడిపించండి మరి విశేషంగా ప్రభావ ప్రదర్శిస్తారు అందరు మీరు ఆశ్రవదించి ఆ రీతిగా ప్రభావ ప్రతి ఒక్కరి జీవి వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోండి మమ్మల్ందరినీ ప్రభావ మీ వర్షపరచుకోండి అక్కడ వాళ్ళని ఎవరు కూడా మీ వర్ష పరుచుకోలేరు కానీ ఈరోజు మేము మీ బిడలమైన మేము మీ స్వరం కోసం మేము ఎదురు చూస్తున్నానుగా ప్రభావ మీ వాక్ కోసం ఎదురు చూస్తున్నగా ప్రభావం మాకు మీ వాక్ కావాలా మీరు కావాలా ప్రభావ కాబట్టి మమ్మల్ందరినీ వర్షపరుచుకోండి మీ ఆధునం తీసుకోండి ప్రభావ మమ్మల్ని ఆశ్రదించమని ప్రాద్ష్టమైన బ్రదర్ సిస్టర్ అందరూ ఆశ్రదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేతి నింపమని ప్రాదిష్టమైన నైనా ఏసు ప్రభావ తంది ఆ రీతిగా ప్రభావం మన ద్వారా కుటుంబం గురించి ప్రాదిష్టమైన ఆ కుటుంబంలోని ప్రతి సమస్యల గురించి మేము ప్రాదిష్టమైన సిస్టర్ మీరు తాకండి ప్రభావం మీరు బలపరచండి ఆ జ్వరం పెడుతున్న ప్రతి చీకర్ శక్తులు అనేక దురాత్మను పెద్ద ని ఆ జ్వరం ఎత్తున దురాత్మల్ని ఏసు క్రీస్తులను గద్దిస్తాను ఇప్పుడు విడిచిపెట్టుకో జ్వరమా ఏ స్థానంలో ఏసు క్రీస్తవు నీ ఆజ్ఞాపిస్తున్నా కుటుంబం ప్రతి చీక్ర శక్తులు అందక దురాత్మని గద్దిస్తాను ఏసు క్రీస్తు దేవా ఆ బిడ సంపూర్ణ వివడతలు ప్రకటిస్తున్నాను నేను ఏసు క్రీస్తు పరిషద నామల మీరే స్వస్థపచ్చ మహిమను అందండి ఆ భయం దిద్దిన టీస్ ఏ స్థానంలో గద్దిస్తాను వెళ్ళిపో బిడని విడిచిపెట్టుకోన ఆ బిడ దగ్గర నువ్వు ఏం దొంగిలించు అది ఏడు రెట్లు విచ్చిపోవాల్సిందే ఏసు క్రీస్తవు నీకు దేవా ఆ బిడ్డ రక్షణ పొందేది ప్రభావ ఏ దుష్టుడు కూడా ముట్టడానికి వీలేదు మీరే కాచి కాపాడమని ప్రార్థిష్టం కుటుంబం పైన రక్త ప్రోక్షణ దయచేయండి మీ కాపులు అనుగరించమని మంచి ఆరోగ్యంపై చేయండి స్వస్థపరచండి అనుమానాలు తొలగించండి సంపూర్ణ విశ్వాసంలో ముందుకు సహాయపడమని ప్రధిష్టమైన మనోజ్ ముట్టని తాకనే నూతనంగా అభిషేకించి మీ కొరకు శాసనం పెట్టుకోండి ఓ ప్రభ విశ్వాసం ఇంకా సంపు ఓ ప్రభా నమ్ముటని వాళ్ళైతే నమోడితే సమస్తం సాధ్యమన్నారు మీ వాక్యం నమ్మి ప్రభ దాన్ని స్వీకరించాలన్నా దాన్ని పాటించాలా ఫలం పొందుకోలాగిన సాయపడండి అలాంటి విశ్వాసంలో నడిపించండి ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని చేస్తున్నా గద్దిస్తున్నా ఓ దేవ కుటుంబాన్ని విడిచిపెట్టుకో సైతం శక్తులు అనగా పనిచడానికి వీల ప్రతి రోగాలను పతి అనారోగ్యాన్ని గద్దిస్తానని ఏ సుకరిస్తా ఉంది ఇప్పుడు విడిచిపెట్టుకో ఆ కుటుంబం చుట్టూ అగ్నికరించండి ఏ తెగులు ఆ గుడారాన్ని సమస్యనికి వీలేదు ప్రవ్వ ఆ వాక్తాన్ని ఆ జీవితంలో నెరవేరని కాక ఏ సుకరిస్తున్నాము ఓ ప్రవ్వ నా తల్లి నీకు వర్ణాలు చెల్లిస్తాను సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించే బిడలుగా తయారు చేయండి బలి అర్పణ జీవితం ప్రవ్వా త్యాగపూర్తమైన జీవితం సమర్పించుకొని సేవ చేస్తారని సహాయపడండి మంచి ఆరోగ్యం దయచేసి మీకు ఒక పెట్టుకోండి ఆ రీతిగా ప్రవ్వ మెర్చిస్తున్న ఒక సిస్టర్ గురించి మీ ప్రాదిష్టమైన ఆ సిస్టర్ తండ్రి ఏస్తూ ప్రభావ ఫిజియోథెరపీ అనేక ఓ ప్రభావ తండ్రి ఇస్తూ ప్రభావ బిడ్డకు అనారోగ్యంతో ఉండగా ప్రభావ హాస్పిటల్కి వెళ్తుండగా ప్రభావ ఆ తాకండి ప్రభావ మీ కృపాల జ్ఞాపకం చేసుకోండి ప్రతి అనారోగ్యాన్ని ఆ బాడీలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బ్యాక్టీరియాని ఆ ఎముకలలో కీళ్ళు ప్రతి అనారోగ్యాన్ని ఏ స్థనామంలో ఆ ఎముకలను సంపూర్ణంగా ఇప్పుడే తిరిగి రెస్టోర్ ఉంది ఆక ఏ స్త్రీ స్థనాంలో మీ జీవంతో నింపని ప్రభావ అలా తిరిగి రెస్టోర్ కావాల ప్రతి బాడీ ఏ స్థిరంలో రెస్ట్ రౌండ్ కాక హలో వియ మీరే స్వస్థపరచండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రభావ మీ కొరకు సాక్షని కుటుంబ సరస్వతి నడిపించండి మీరు చేసే మీరు బలపచ్చండి జాబ్ అనుగ్రించండి ఓ ప్రభావ భార్య భర్త మీద సమాధానం శాంతి అనుగ్రించండి రైతాంశకులు గర్దించండి ఓప్ర మీ కొరకు శాసన పెట్టుకొని కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి మీ కొరకు శాసన పెట్టుకొని మీరు అక్కడ తొలిగింది ప్రభావ అయినా ఈస ఇంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం సాధ్యమైతే ఏర్పరచ వాడిని సైతం అంటూ పడేస్తున్నాడు మనుషులైనా అనేకలు మోసపోతున్నారు అనేకులు విశ్వాసాలు సన్నగిలిపోతున్నారు ఈ శ్రమలలో జయించలేక కానీ ప్రభావ తంది ప్రతి ఒక్కరు మీ బిడ్డలే కనుక ప్రభు లేవనెత్తండి ప్రభావ పడిపోయిన వాడిని తిరిగి లేవనెత్తే గొప్ప దేవుడు ఓ దేవా మీరే రక్షించే దేవుడు ప్రభావ బిడ్డలు మీరు లేవనెత్తండి మరొక అవకాశం బిడ్డలకు అనుగ్రహించండి లేవనెత్తి మీ కొరకు గొప్ప శాసన పెట్టుకుని రాకు సిద్ధపరుచుకోమని ఆరాధనలో పాల్గొన్న ప్రతి బ్రదర్శిస్త అందరూ మీరు నూతనగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకుని ఈ నామానికి మేము తెచ్చుకోమని త్వరలో అన్న ఏసు క్రీస్తు తండ్రి ఆ మెయిన్ పరిశుభ్రత మహోన్నత కృప కనికరము గల దేవయానికి వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి సర్వోన్నత సర్వాధికారి సర్వలోక్ సృష్టికర్త జీవము గల దేవ జీవాధిపతి అయిన దేవానికి వందనాలయ్య మీకే స్థుతులు స్థుతులు స్తోత్రములు ప్రభావ ఆయన మీ పాదాలకు వందనాలు మీకే కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ నేను గడిచిన కాలం అంతే కాపాడు ప్రభావ ఈ దినం నా తండ్రి మీ యొక్క స్వరం మీ ఇచ్చిన ఈ మీకు వేలాది వందనాలు ప్రభా నేను ఈ కాల సమయంలో ప్రభ మీరే మాతో మాట్లాడారు అవును తండ్రి ప్రభా నేను పాతవి కూడా ఏవి నా తండ్రి మేము జ్ఞాపించుకోవడానికి వీల్ది ప్రభా మీ వాక్యం కూడా సెలవు ఇచ్చింది నా తండ్రి నాయన మాత్రం అన్న ప్రభావ మీరు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుని చెప్పారు ప్రభా అవును తండ్రి నాయన నా తండ్రి నేను అన్ని విడిచిపెట్టి తండ్రి నూతనంగా మేము జీవించాలా ప్రభా పాతవి ఏమీ తండ్రి మేము గుర్తుంచుకోవడానికి వీల్లేదు ప్రభా ఏవి కూడా నా తండ్రి మళ్ళీ తిరిగి చేయడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి మీరే నాయన నా ప్రభాటువంటి జ్ఞానం ప్రభావం అందరికీ దయచేయని ప్రభావం మేము అట్లనే ముందుకు సాగల ప్రభావ ఎటువంటి శప్పితమైన మాటలు తండ్రి నా తండ్రి ఉండడానికి వీలేదు ప్రభావ అవుతండ్రి నైనా ఆ రోజు ప్రభా జనులు తండ్రి నైనా నీకు సూచక క్రియలకు నా తండ్రి స్వస్థత పొందుటకు నా తండ్రి నైనా వాళ్ళు నా తండ్రి వాళ్ళ బాధలు తీర్చుకుంటా మీ దగ్గరకు వచ్చినారు ప్రభా అవును తండ్రి ప్రభా మేము ఆ రీతిగా ఉండడానికి వీలేదు ప్రభా మేము మిమ్మల్ని ధరించుకోవాలా ప్రభావ మిమ్మల్ని కలిగి మేము వచ్చినాం ప్రభావ అవును తండ్రి నైనా ఈ లోకంలో ఏది కూడా మాకు అవసరం లేదు ప్రభావ నా తండ్రి ఈ లోకంలో ఏదైనా కానీ ప్రభా నాశనం అయిపోతుంది ప్రభా కానీ మీరు ప్రభా జీవించే దేవుడు ప్రభావం అటువంటి జీవితంలో ప్రభావం మిమ్మల్ని మేము కలిగింటే ప్రభావం మేము కూడా అట్లనే జీవిస్తాం ప్రభావ కాబట్టి తండ్రి మాకు మీరు కావాలా ప్రభావం ఈ లోకంలో ఏది కూడా మాకు అవసరం లేదు తండ్రి మీరే మాకు సహాయం దాచేయండి ప్రభావ నా తండ్రినైనా ఆ తర్వాత ఉండండి ప్రభావం మమ్మల్ని నూతనంగా అభిషేకించండి ప్రభావం మా ప్రయాసారీతిగానే ఉండాలా ప్రభావ వ్యర్థమైన వాటికి నా తండ్రినైనా తాత్కాలికమైన వాటి కోసం ప్రభావ నా తండ్రి నాయన ఈ రోజు నుండి రేపు పోయే వాటి కోసం ప్రభా మేము ప్రయాసపడడానికి వీల్లేదు ప్రభా ఆ తండ్రి మీరే నడిపించండి జ్ఞానం దాయించండి ప్రభావ మీరేమో తండ్రి ఒక స్వారం ద్వారా మీకు వేలాది బాధ తండ్రి అదే రీతిగా ప్రభా వైరస్ బాధ్యతను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి వ్యాక్సిన్ బాధ్యతను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇది నా తండ్రి నాయన రాబో దినాలు బహు భయంకరమైన ప్రభావ నా తండ్రి ఇదైనా ఇదో నా వైరస్ బారిన ఎవరైతే పడినారో ప్రభావ వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ వాళ్ళందరినీ లేనైతేనే తండ్రి ఐసీలో ప్రభావ వెంటిలేటర్ ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ఎవరు ఎవరైతే ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ లేదా నా తండ్రి ఆయన ఇదో నా ప్రభ రాబోదినాల్లో బహుభయంకరమైన ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరి జాగ్రత్త కలిగి జీవించాలా ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభావ మీ తట్టుకు తిరగల ప్రభావం నా సమయం తక్కువే ప్రభావ నా తండ్రి నాయన నా ప్రభా ఏ గడియ మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు ప్రభావ దొంగ వల్లే వస్తున్నారు ప్రభా తండ్రి కాబట్టి మేము అప్రమత్తంగా సిద్ధంగా ఉండాలి చాలా ప్రభావం లేకపోతే నా తండ్రి అందరం కొట్టుకుని పోతాం ప్రభావ కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు ఆయన జాగ్రత్తగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభావ వారికి ఆత్మీయతలు విప్పండి ప్రభావ ఆ తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టే ప్రభావాలు సృష్టికర్తట్టు తిరిగడానికి సహాయం దయచేయండి ప్రభావ ఆ తండ్రి నాయన ఇంకోనో ప్రభా నా తండ్రి భయంకరమైన ప్రభా రోగాలు నా తండ్రి తెగుళ్ళు వ్యాధులునైనా రకరకాల ప్రభా శ్రమలు రాబోతున్నాయి ప్రభా తండ్రి నైనా ఎవరిని మీ మార్గంలో ఉంటేనే ప్రభావ మేము ఎదుర్కోగలం ప్రభా కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు మీ మార్గంలో కూర్చొని సాయం దాయి చేయండి ప్రభావ తండ్రి మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని మేము బాగా ప్రార్థిస్తున్నాం ప్రభా గ్రూప్ ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే తోడు కూడానే ప్రభావ ప్రతి ఒక్కరికి మీరేనైనా మేము అభిషేకం దయచేయండి ప్రభావ వారు వెళ్ళే ప్రతి చోట మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభావ వారి కుటుంబాలు ఎటువంటి అనారోగ్యాలు కన అవసరతలు మీరు తీర్చండి తండ్రి అయినా మీరే తండ్రి ఎటువంటి సమస్తమైన కీడు నుంచి ఈ యొక్క శ్రమల నుంచి కాచి కాపాడిన తండ్రి ముందుకు నడిపించిన ప్రభావ మీ వాడుకోండి ప్రభావ అదే రీతి తండ్రి నా కవిత శిస్టర్ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా కీమోథెరపీ ప్రాభ నా తన ట్రీట్మెంట్ జరుగుతుండగా ప్రాభ నా తండ్రి మీరు డాక్టర్లకి జ్ఞానం పెట్టండి ప్రభావ నా తండ్రి మంచిగా ట్రీట్మెంట్ వాళ్ళు ఇవ్వాలా ప్రభావ నా తండ్రి ఏ సుకరిస్తున్నాం వల్ల సంపూర్ణ స్వస్థత కలగాల ప్రభావ ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రభావ మీరే స్వస్థపరచండి తండ్రి డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించాలా ప్రభావ మీరే సహాయం దాయించండి ప్రభావ నా తండ్రి బిడ్డను సాక్షి నిలబెట్ తండ్రి గొప్ప సాక్ష్యం చెప్పాలా ప్రభావ వారి కుటుంబం అంతా అయినా మీ సాక్షులు నిలబడాలా ప్రభావ మీరే సహాయం దయచండి కుటుంబంలో గొప్ప కార్యం జరిపించండి ఆయన మంచి ట్రీట్మెంట్ తీసుకొని తండ్రి సంపూర్ణ స్వస్థ పొందుతుకుని తను మీరే సహాయం దయచని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి కుటుంబంలోనైనా మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించండి ప్రభావ మీరైనా తండ్రి బిడెక్ పట్టిన గొప్ప కార్యం జరిగించమని ఆయన మీ సాక్షిగా నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి అదే రీతిగా ప్రభావ తండ్రి రేణుక సిస్టర్ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి మీరేనాయన యొక్క జ్వరం నుంచి విడుదల దయచేయండి ప్రభావ ఆ తండ్రి మీరేనైనా సంపూర్ణ స్వస్థ విడుదల కలిగివ్వండి ప్రభావ క్రిస్త పరిశుద్ధ నామం నా ప్రభా మీరేనా జ్వరాన్ని దూరం చేయండి ప్రభావ నా భయాన్ని దూరం చేయండి ప్రభావ నా తండ్రి నాయన నా తండ్రి ప్రభావ సంపూర్ణ స్వస్థ సుఖ క్రీస్తు నామం నా మీరే సహాయం దయచేయండి ప్రభావ మీరేనా లేవనెత్తండి ప్రభావ నా తండ్రి మీ నాయన ఇంకా చేయాల ప్రభావ నా తండ్రి నాయన మీ యొక్క దయ చేయండి ప్రభావ నా తండ్రి మీరేనాయన బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి నా తండ్రి మనుషు భదాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ ఇద్దరు ప్రభా సేవలో వాడబడాలా ప్రభావ మీ సేవ చేయాలా మీ వాక్యాన్ని సారాలు జీవించాలా ప్రభావ నా తండ్రి నా మనకి మహిమకరంగా వాళ్ళు తండ్రి మీకు సాక్షులుగా నిలబడాలా ప్రాభం మీరే సహాయం దయచేయండి ప్రభావ ఇంట్లో ఉన్న ప్రతి సమస్తమైన చీకటి దురాక్షి శక్తుల దూరం చేయండి ప్రభావం ఆటంకిస్తున్న ప్రతి దురాత్మను మీరు దూరం చేయండి ప్రభావం మీరే కట్టండి ప్రభావం మీరే సహాయం దయచేసి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావం అదే రీతిగా తండ్రి నాయన మీ స్వరం వినిపించిన ప్రభా నేను చంద్రశేఖర బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా అండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభా ఇంకా ప్రభావ గొప్ప సేవ చేయాల ప్రభావ ఇంకా గొప్ప మరి మంది తెలుసుకోవాల ప్రభా నేకులకు ప్రకటించాల ప్రభావ మీరు సహాయం దయచేయండి ప్రభావ నడిగిస్తున్న ప్రతి దురాత్మని దూరం చేయండి ప్రభా అందుకు ఇంకా సాగుతో సహాయం దయచేయండి ప్రభావ వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబంలో వారు బిడ్డల తండ్రి నైనా మీ నామానికి మహిమకరంగా ఉండాల ప్రభా ఇటువంటి దృష్టి మోసం గురించి కూడా ప్రభా మీరే కాపాడండి తండ్రి అయినా వారి కుటుంబంలో ప్రభావ రక్షణ రక్షణలోకి రావాల ప్రభా మీరేనా కుటుంబం చుట్టూ మీకు కంచకాబ్దాలు దయచేసి ప్రభావ మీ యొక్క సాక్షి నిలబెట్టుకోని ప్రభావ మీరైనా తన గొప్ప సేవలుగా మార్చుకోవాలని తండ్రి ఆయన ప్రతి ఒక్కరిని ప్రభావ నా తండ్రి మీ యొక్క రాకడక సీత సహాయం దయచేయండి ప్రభావ తండ్రి మీరేనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడిన తండ్రి ఆయన మా జీతాలు సరి చేసుకునే అవకాశం మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పరిశోధన ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ప్రేమ గల మాపరిలో ఒక తండ్రి పరిశుద్ధుడైందేవా ఏసాయా నాయన రక్షక ఈ మధ్యాహ్న కాలం మందు మేము కూడుకుని ప్రే అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు వేసాయి మా కొరకు ఇంతగానో ఎంతో మీ సన్నిధి సన్నిధి చెంత మొర పెడుతున్నారు వేసా వందనములు స్తోత్రములు వేసే ప్రభా నాయనా రక్షక ఈ రోజైతే రేణుకా సిస్టర్ కి మనోజ్ బ్రదర్ కి కొద్దిగా బాలేదు అని విని ఉన్నాం ఈస సిస్టర్ ని మీరే హీల్ చేయండి ఏ సమంలో సిస్టర్ కి స్వస్థత కలుగు గాక ఏసఐ నాయనా రక్షక అలాగే కవిత అక్క గురించి ప్రే చేస్తున్నామే సార్ తనకి తనైతే కీమోథెరపీస్లో ఎంతగానో నీరస పడిపోతుంది సార్ తనకు మీరే బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక సంపూర్ణ స్వస్థత అారోగ్య బలములను మీరే అనుగ్రహించండి సార్ ఏసనాయన రక్షక చంద్రశేఖర్ సార్ ద్వారా మాకు అనుగ్రహించిన బట్టి వందనములు స్తోత్రములు సార్ మరి కుటుంబ సభ్యులను దీవించండి సార్ ఈ గ్రూప్ మెంబర్స్ అందరినీ దీవించండి సార్ అనాథల కోసం నిరాశ్రయుల కోసం అభాగ్యుల కోసం ప్రే చేస్తున్నా సే నిరుద్యోగుల కోసం ప్రే చేస్తున్నాయి వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి సార్ అందరికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి సార్ సత్యవాక్యం అందరికీ రీచ్ అయ్యి మీ రెండవ రాకడ కోసం అందరూ సిద్ధపడి ఉండులాగా అనుగ్రహించండి సార్ మమ్మల్ని మా తప్పులను పాపాలను క్షమించి మేము సరి అయి కాస్వాదిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్తు ఏసు నామం పేరిట పాపిని అతి వినయంగా వేడుకొని చిన్నాను దేవ ట్టి వాకం చేత మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాల ప్రభావం మీ వాక్యంతో ప్రభావం ప్రతి ఒక్కరి హృదయాలని నేరు కట్టు మీరు ఫలింపుతా ఇచ్చేయండి మీ నామం మహిమార్థమే ప్రభావం మీరు అక్కడికి ప్రతి ఒక్కరు సిద్ధపడి ఉండాలా మళ్ళీ జీవితాలను ప్రభావం మీకు సమర్పించుకోండి ప్రభావం నిర్లక్ష్యమైన జీవితం నుంచి కల్పించండి మీ యొక్క చేత ప్రతి ఒక్కరికి ప్రభావం జ్ఞానాన్ని దయచేసే ప్రభావ మీ నామం మహిమార్థమై ప్రతి ఒక్కరిని వాడుకోండి ప్రభా కృపమయ దయగల తండ్రి సర్వశక్తి సంపన్నుడ ఆకాశాన్ని భూమిని సృష్టించిన మహాగుప్తదేవ ఓ ప్రభా మీకి మీ బంగారు పాదలకి ప్రభా లెక్కలేనని వందనాల ప్రభా సర్వోనత దేవ కృపామయ రాజులకు రాజ్య ప్రభులకు ప్రభా మీకెంతో లెక్కలేనని వందనల్ ప్రభా రాబోయే రోజులలో ప్రభా మీ నామహిమార్థమై ప్రభావ మేము ముందుకు నడవాల భయపడడానికి వీలదు జడియడానికి వీలేదు బ్రతుకుట క్రీస్తే చావైనా మేలు ప్రభా యొక్క తీర్మానం చేసుకుని మేము ముందుకు నడిపింపబడుతూ మీ నామంని మహిమపరుస్తూ ఉండాలా ప్రభా కేసు నామం నా ప్రార్థన చేస్తున్నాం తండ్రి మనోజ్ బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ కవి బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ మన తండ్రేన అయిన దేవుని యొక్క కృపయు అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు మనకు ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ సిస్టర్స్ కి కుటుంబ సభ్యులకి వాళ్ళ పిల్లలకి రక్త సంబంధికులకు అలాగే వైరస్ బాధితులకి వ్యాక్సిన్ బాధితులకి అలాగే ఎంతో మంది సేవకులు నిద్రించిన కుటుంబాలకు సంఘాలకు భార్యను భర్తలను పిల్లలను తండ్రులను కోల్పోయిన వాళ్ళకి అలాగే కవితా సిస్టర్ కి సిస్టర్కి ఆయన ప్రేమ జాలి దయ కనికరము కృప సమాధానము సదాకాలము తోడైండును గాక ఆ మేన్ అందరికీ ప్రైజ్ లాట్ బ్రదర్ ఓకే ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ బ్రదర్ ప్రైజ్ లాట్ సిస్టర్